తెలుసు కానీ మీ పేరు తెలియదు అట్లాగా అలాగే అందరికి నమస్కారం అండి ఇందులో అందరూ ఉపదేశం పొందినవారే పొందనవారు ఎవరైనా ఉన్నారు నేను ఒకంటా అంటే ఏం లేదు కాళ్ళు పట్టుకునే పని తప్పించుకోవాలి మీరు అంత పెద్ద పని తప్పిపోతుంది నాకు ఒక ప్రశ్న ఉందండి అంటే ఏం చెప్తున్నానంటే మీరన్నా నన్ను అడగాలి మిమ్మల్ని అడగాలి కదండి అడగకుండా పాఠమే చెప్తాము మీరన్నా నన్ను అడగండి నేనన్నా మిమ్మల్ని అడుగుతాను ముందు మీరు అడుగుతారో నన్ను అడగమంటారా మీరు అడగండి ఎవరైనా మీరు ఏదైనా నన్ను అడగలు ఓపెన్ నా పద్ధతి అంతా కూడా అని కాదు నేను ఎట్లాగో తర్వాత నూట యాభై ప్రశ్నలు ఇస్తాగా నేనే మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలిపెట్టేవని కాదు కాబట్టి నాకు అవకాశం ఎప్పుడు అర్థమైందండి మీరే ఏదైనా మీరు తెలుసుకోదలుచుకోమని మీరు అడిగితే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే సరిగ్గా తేనా కాదు ఆ చెప్పండి అది నేను ఆత్మనని ఎలా తెలుసుకోవాలి ఇదో ఒక ప్రశ్న సరే ఇప్పుడు మీరందరూ కూడా ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అక్కడ ఏమిటి కాళ్ళు పట్టుకుని దానికి మీకు సంబంధించిన వాదనలు మీకు ఉన్నాయి అర్థమైందండి అవి వాదనలే కానీ వాస్తవానికి సత్యాలు ఎందుకు అక్కడే మొదలు పెడుతున్నానంటే దేని చేత నువ్వు పరిమితించబడకూడదు ఇది బాగా గుర్తుపెట్టు దేని చేతైనా సరే పరిమితించబడితే ఆత్మస్వరూపుడు కావు ఎందుకంటే ఆత్మ యొక్క మొదటి లక్షణం వ్యాపకం సర్వవ్యాపకం పుట్టి వ్యాపకం కాదు అది సర్వవ్యాపకం దానికి పరిమితులు మరి మనం దేని చేతైనా పరిమితించబడుతున్నావా పట్టలేదా రోజువారీ జీవితంలో పడుతున్నావా నేంతో పడుతున్నాట ఇప్పుడు మీరు కాళ్ళు కట్టుకున్నారా లేదు కాళ్ళు అట్టుకోగానే ఏ పరిమితిలోకి వచ్చావు మీరు ఎప్పుడైనా కానీ మీ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్నారు రోజు వాళ్ళు ఏమో వేస్ట్ పిల్ల వాళ్ళేమో పనికిరాని వాళ్ళు ఇక్కడ మాత్రం కాళ్ళు వాళ్ళందరూ వీళ్ళందరూ ఉత్తరంలా అంటే వాళ్ళు మా కాళ్ళు ఎప్పుడు పట్టుకోలేదు కాబట్టి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకోలేదు ఇక్కడ మరి అందరూ ఎదురు బదురు ఒకటి వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి అందుకనే చెప్తున్నాగండి శాస్త్రం స్పష్టంగా చెప్పింది మాతృదేవోభవా పితృదేవోభవ తర్వాతే ఆచార్య దేవోభవ అంతేగాని ఈయన తీసుకొచ్చి ముందు పెట్టి వాళ్ళిద్దరిని వెనక పంపించమని చెప్పలే తస్మాత్ శాస్త్రంతు ప్రమాణం శాస్త్రం చెప్పిన ప్రమాణాన్ని మనిషి ఆచరించక తప్పదు ఆచరణకు మాత్రం నువ్వు శాస్త్రాన్ని అనుసరించవలసింది నువ్వు ఎన్ని సిద్ధాంతాలు రాసుకో రార్థాంతాలు రాసుకో అవి కాల కాలానుగతిలో ఒకప్పుడు ఉంటాయి నువ్వు పోతే అయిపోతాయి బాగా గుర్తుపెట్టుకోండి మనం ఉన్నంత వరకే ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఏం పెద్ద ప్రయోజనశీలం కాదండి ఏనాడో వేదవ్యాసుడు చెప్పిన వాటిలో ఇప్పుడు మనం పది శాతం కూడా ఆచరిస్తాం అర్థమైన ఏనాడో చెప్పాడైనా లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే వేదవ్యాసులు చెప్పాడు ఎంతమంది వేదవ్యాసులు చెప్పారో కూడా ప్రమాణం లేదు అవునా కాదా మరి మనం చెప్పింది ఎవరికి ప్రమాణం కాబట్టి ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి ప్రమాణం అంటే ఎన్ని తరాలు మారినా సరే ఎంతమంది ఈ భూమండలం ఉన్నంతకాలం ధర్మమే ప్రమాణం ధర్మంలో మొదటి ప్రమాణం ఏమిటి మాతృదేవోభవ పితృదేవో భవ ఆచార్యదేవోభవ అవునా కదా మరి మనం తల్లిదండ్రులకి కాళ్ళకు నమస్కారం పెట్టడానికి సిగ్గుపడేవాళ్ళం ఇక్కడ ఆచార్యుడికి కాళ్ళకు నమస్కరించడానికి ఎందుకు సిగ్గుపట్టాల అంటే సిగ్గు మొదటి పరిమితి మనకు గుర్తుపెట్టి దీన్ని హ్రీమతి అంటారు సంస్కృతం హ్రీమతి ఇది ఉండాలి మనిషికి మాత్రమే ఉన్నది ఇక్కడే ఎందుకు వాళ్ళు మొదలుపెట్టినంటే మీరు ఎప్పుడూ కూడా ఉపన్యాసాలు ఎక్కడెక్కడో మొదలెట్టుకుంటారు నాకెప్పుడు మనిషే ఒక మనిషిని ఆధారంగా చేసుకుని అతను మానసిక వ్యవస్థ బౌద్ధిక వ్యవస్థ విచారణ చేసి ఆ పరిమితులను ఎట్లా తొలగించుకోవాలనే దాంట్లో మనం ముందుగడుగు వేస్తేనే ఆరాధన సఫలీకృతమైనట్టు మీరింటికి వెళ్ళేలోగా ఇవాళ ఇక్కడ నేనేం కొత్తగా నేర్చుకున్నాను నా ఆచరణలో నేనేం మార్చుకోవాలి ఈ రెండు అంశాల్లో చాలా స్పష్టత సాధించాలండి లేకపోతే ఆరాధనలు ఫలవంతం కావు నేను చాలా ఆరాధనలకు అటెండ్ అవుతుంటాను మీ దగ్గరనే కాదు చాలా సాంప్రదాయాల్లో హాజరు నేను ఎక్కడైనా అడిగేది ఇదే ప్రశ్న మీరు మీ కుటుంబ జీవనాన్ని వదిలేసి అక్కడంతా వాళ్ళంతా ఏదో వాళ్ళ చెప్పు వాళ్ళు పడుతుండే వాళ్ళు ఏమనుకుంటారు మీరు ఎక్కడికి వచ్చి ఏదో బ్రహ్మాండం బదలకొడ్డారు అనుకుంటారు అవునా కాదు రోజంతా ఇక్కడి కూర్చొని వీళ్ళు ఏదో బ్రహ్మాండం బదలు కొడుతున్నారు అనుకుంటారు తీరా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఎలా ఉన్నారో ఇవాళ్ళు కూడా అలాగే ఉన్నారనుకుంటాను ఏమంటారు ఏమంటారు ఇన్నేళ్ల నుంచి వీళ్ళు వెళుతూనే ఉన్నారు కానీ వీళ్ళు ఏం మారలేదండి అంటారా అంటారు చెడ్డ పేరు ఎవరికిప్పుడు మీరు ఎంతమంది కాళ్ళు అడ్డుకున్నారో వాళ్ళందరికీ అంటుంది ఆ పాపం బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంతమంది కాళ్ళు పట్టుకున్నారో ఆ పాపంలో భాగం వాళ్ళందరికీ వస్తుంది రాక తప్పదన్నమాట అందుకే ఆచార్య పీఠాన్ని పూర్వకాలంలో భయపడేవారు ఇప్పుడేమో పోటీ పడుతున్నారు అర్థమైందంటే చాలా తేడా ఉంది ప్రపంచంలో కొరత వేసే శిక్ష ఒకటి ఉంది అంటే అందరూ ఇంట్లో తెలుసాను తెలుసా కొరత వేయడం ఇప్పుడు లేవు ఆ శిక్షలు ఒక్క కాలంలో ఉండేవి ఋగ్వేద కాలంలో ఉండేవి కలియు కాలంలో లేవు పడతారన్నమాట కొరత వేసే శిక్ష అంటే కొబ్బరికాయ పీచు తీస్తారు చూసారా షోలం ఒక నేలలో ఇట్లా దారి పెట్టి ఉంటారు ఆ షోలంలో ఒక మనిషిని ఇంకా దించేస్తారన్నమాట పైనుంచి కదా ఆసనంలో నుంచి అది ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా అది పొట్టదాకా రావచ్చు ఇంకా పైదాకా కూడా రావచ్చు అది కొరత వేసే శిక్ష అంటూ అటు ఒకసారి చావడం రోజు అనుక్షణం చనిపోతాడు ఆచార్య పీఠం ఈ కొరత వేసే శిక్ష లాంటి బాగా మీరు ఏదో కాళ్ళకు దండాలు పెడుచుకుంటే పని అయిపోయిందని అనుకోమాకండి ఈశ్వరుడు సాక్షిగా మీకు నమస్కారం చేస్తాం ఎవరక్కడ సాక్ష్యం వేరేవాడు లేడు ఈశ్వరుడు నాయన ఈశ్వర సాక్షిగా నేను త్రికరణ శుద్ధిగా గురువు అని నేను నమ్మానని బాధం పట్టాను ఇప్పుడు ఈశ్వరుని ఎలా తప్పిస్తా దాన్ని ఏమార్చడం కుదిరే పని కాదు మనం చేసేటటువంటి ప్రతి పాపపుణ్యంలో భాగం తప్పనిసరిగా దాని భాగస్వాములు ఎంతమంది ఉంటే దాన్ని అనుభవించక తప్పదు దాని కర్మ పుట్టింది ఇది మనందరం ఒప్పుకు తేరక ఎందుకని రోజువారీ జీవితంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నావా లేదా ఆ సుఖదుఖాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి సుఖ దుఃఖాలు మీరు అందరూ బాగా మాట్లాడితేనే నేను మాట్లాడతానండి మీరు సైలెంట్గా వింటే నేను పాఠం చెప్పేవాడి కాదు మీ మీ మిగిలిన గురువులు పాఠం చెప్పడం వేరు నేను పాఠం చెప్పడం వేరు మీరు మీకేం తెలుసో నేను అడిగినప్పుడు స్పష్టంగా చెప్పండి ఏం పర్వాలా మనం అందరం కలిసి మాట్లాడుకోవడానికే ఎంత దూరం వచ్చాం మనం ఎవరూ కూడా చైతన్యం లేనటువంటి అచేతన స్వరూపులం కాదు జడ స్వరూపులు కాదు కదా అవునా కాదా మరి అందుకని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలా ఉందా సుఖదుఖాలు అనుభవిస్తున్నావా లేదా ఎక్కడి నుంచి వస్తున్నాయా సుఖదు మనలోంచి వస్తున్నాయా బయట నుంచి వస్తున్నాయా మన లోపల నుంచి వస్తున్నాయా సుఖదు బయట నుంచి వస్తున్నాయా మనందరికీ మనం ఇక్కడ గృహస్థాశ్రమం వాళ్ళే కనపడుతున్నారు బ్రహ్మచారిలు ఎవరు కనబడాలి నేను ప్రతిసారి చెప్తున్నానండి మీరు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మీతో పాటు ఒక బ్రహ్మచారిని తేవాలనే నియమం పెట్టుకోవాలి ఒక్కళ్ళైనా బ్రహ్మచారిని తేవాలండి అయ్యప్ప స్వామి దీక్ష వాళ్ళు పాటించే నియమాన్ని మనం పాటించలేకపోతున్నాం ఏం జ్ఞానం అండి వాళ్ళు పట్టుకెళ్తున్నారా లేదా కన్యస్వామిని పట్టుకెళ్తారా లేదా మనం పట్టరా లేకపోతున్నాం ఎందుకండి అంటే ఒక్కడికి కూడా మనం సంవత్సర కాలంలో మనల్ని అనుసరించేటట్టుగా మార్చుకోలేకపోతున్నాం మీ ఇంట్లో పిల్లలు కావచ్చు మీ పక్కన పిల్లలు కావచ్చు పద్దెనిమిది దాటిన వాడిని ఎవరినైనా పట్టరావచ్చు వివాహం కానివ్వండి కనీసం ఇప్పుడే వివాహం చేసుకున్నావాడి అంటే దాని అర్థం ఏమిటి మనం చెప్పే బోధలు అలగ పరిగిరావు ఎవరికి పనికి వస్తాయి అరవై డెబ్భై ఎనభై ఉత్తరం బాబు కాశీ ఎటుంది లేకపోతే వలకాడు ఎటుందని చూసేటువంటి వాళ్ళ కోసం మాత్రమే వేదాంత బోధ అనేది చాలా అసంగతమైన పద్ధతి ఇంతకంటే దారుణమైనటువంటి విద్యా విధానం మరొకటి ఉండదు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఈ తరంతో అంతరించబోదండి ఈ విజ్ఞానం అంతా కూడా తర్వాత తరానికి అందదండి ఇది ఎందుకు అందదు ఏది తర్వాత వారసులు జ్ఞానవారసత్వాన్ని అందిపుచ్చుకునేటటువంటి వాళ్ళని మనం ఉండగానే ఎవరో ఒకరిని తయారు చేయాలో అక్కర్లేదా లేకపోతే ఎంతసేపు కనబడగానే నమస్కారం ఉండ కాళమే పడిపోతే సరిపోతున్నారు నోట్లో విద్వత్తు లేకుండా మీరెవరిని ఒకరిని ఒప్పించలేకపోతే విద్వత్ ఎందుకు ఉండాలి ఒకరినైనా ఒప్పించడాను అంతేనా కాదా మన జీవిత భాగస్వాములు మనతో పాటు భార్యలో భర్తలో ఇప్పుడు వాళ్ళు మన లోపల ఉన్నారా మన బయట ఉన్నారా ఇటు పక్క వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి మన భార్యలు భర్తలు అంటున్నావా లేదా గృహస్థాశ్రమంలో వీళ్ళందరూ మన లోపల ఉన్నారా బయట ఉన్నారా భర్త బయట ఉన్నారా లోపల ఉన్నారా భార్య బయట ఉన్నారా లోపలన్నారా తెలి ఇది ఒక పరిమితేనా కాదా పొద్దున లేవగానే మనకి స్ఫురించే పరిమితి ఏమిటండి ఇదే ఆయన ఎడిపోయాడు ఆవిడ ఎడిపోయిందో ఈయనేమో ఆవిడ కాఫీ ఇవ్వలేదని ఆవిడేమో ఈయన ఇంకా లేవలేదని ఇంతేనా కాదా మరి ఆత్మ సర్వవ్యాపకం చెప్పుకుంటే సరిపోయిందా మాటకి ఆత్మ సర్వవ్యాపకం అని సరిపోయిందా ఏ సరిపోలేదు చెప్పుకుంటాం కదా చాలా సంవత్సరాలు అదే ఇవాళ కాదుగా వేదవ్యాసుల దగ్గర నుంచి చెప్తూనే ఉన్నారు ఇవాళ మనం చెప్పుకోవడం కాదండి వేదవ్యాసుల దగ్గర నుంచి ఇదే మాటలు చెప్తూనే ఉన్నారు భగవద్గీత సారాంశం ఐదు వేల క్రితం శ్రీకృష్ణుడు బోధించాడు అప్పటి నుంచి ప్రతి అదే భగవద్గీతను అనేక రకాలుగా బోధిస్తూనే ఉన్నారు మనం కూడా కొన్ని పదుల సంవత్సరాల నుంచి ఉన్నాం పారంపర్యంగా మనమేమైనా ఆ విషయంలో వ్యాపక ధర్మంతో పురోగతి చెందామా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి మారటం వ్యాపక ధర్మం అవునా కాదా ఎందుకని అలాగో చెప్పండి ఎందుకని బ్రహ్మచర్యం కంటే గృహస్థాశ్రమం ఉత్తమమైందని శాస్త్రం చెప్పింది అందుకని అందరూ ఆశ్రమంలో ప్రవేశించమా పెళ్ళి చేసుకొని రా ముర్రో అన్నవాడిని కూడా మెడలు వంచి పెళ్ళి చేసేస్తున్నాం ఎందుకని మన బరువు తీసుకోవడానికి ్రహ్మచర్యాశ్రమం కంటే గృహస్థాశ్రమం ఉత్తమమైనది కాబట్టి పుట్టాలని కాదు అక్కడ ఉద్దేశం నువ్వు పెళ్ళి చేసుకున్న ప్రతి ఒక్కటి పుట్టిస్తాడని కాదు బ్రహ్మచర్యాశ్రమం కంటే గృహస్థాశ్రమం ఉత్తమమైనది ఎందుకు ఉత్తమమైంది దీనికంటే దాంట్లో వ్యాపక ధర్మం ఉంది బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు అవునా కదా హాయిగా ఉన్నాడు ఏం కావాలి అవునా కాదు వాటికి ప్రపంచంతో పనిలే ఎవడు ఎడిపోయినా పనిలే వాడు వాడు దృష్టిలాగే ఉండదు అనమాట అంతే ఇలా చూస్తాడనమాట వాడు అంతే ఇవాళ నా భోజనం వచ్చిందా రాలేదా మా అమ్మ నాకు నా టైం కన్నా పెళ్లినా పెట్టలేదా ఈ సమాజంలో నేను చేయవలసిన పని ఇంతే ఇలా చూస్తాడనమాట ఇలాగే చూస్తాడు అంతే ఆ నా సుఖం ఇవాళ నేనేం చేద్దామనుకున్నాను ఇవాళ సినిమా చూద్దాం అనుకున్నాను చూసేస్తాడు ఇవాళ ఆడదాం అనుకున్నాడు ఆడేస్తాడు అవునా కాదు వాడికి ఏ బాధ్యతలతో పనిలే వాడికి అక్కడేమి ఏ సామాజిక బాధ్యత లేదు ఏ వ్యక్తిగత బాధ్యత లేదు హాయిగా స్వేచ్ఛగా జీవించేస్తూ ఉంటాడు మరి అలాగే ఉండొచ్చు కదా ఎందుకు ఈ బంధనాలలో పడటం ఎందుకు శాస్త్రం అలా చెప్పింది అలా ఉంటే చెడిపోతాం ఎందుకని వ్యక్తిగతంగా ఉన్నటువంటి అహం బలపడిపోతుంది నువ్వు సమాజానికి ప్రమాదకారిగా తయారవుతావు నీకు నువ్వు కూడా ఆత్మఘాతకుడు అవుతావు ఎందుకనిటా నువ్వు అన్వేషించే సుఖం కొంతకాలానికి నీకు లభించదు ఎప్పుడైతే సుఖం లభించలేదు నువ్వేమైపోతావు వేదన చెందుతావు వేదన చెంది చెంది చెంది చెంది ఏమవుతావు సమాజాన్ని పీడిస్తావు పీడన ద్వారా సుఖాన్ని పొందాలనే స్థాయికి మారిపోతావు సర్వర్శనంట అర్థమైందండి చూసుకోండి మీరు కావాల్సి వస్తే ఎవరైతే బలవంతంగా కారణాల వల్ల పరిస్థితుల వల్ల వివాహ ధర్మాన్ని ఆశ్రయించకుండా అంటే గృహస్థాశ్రమాన్ని చేరకుండా బ్రహ్మచారులుగా ఉండిపోతారో అయితే ఎందుకు పనికిరాని వాళ్ళన్నా లేకపోతే సమాజానికి ప్రమాదకారిగా అయినా అతనిలో ఒక బలమైనటువంటి రాక్షసుడు లోపలికి మిగిలిపోతాడు అవుతాడు ఎప్పుడు అవుతాడంటే బ్రహ్మచర్య నుంచి సరాసరి సన్యాసాన్ని పొందగలిగేటటువంటి ఎదుగుదల వచ్చిన వాడు అయితేనే అవుతాడు అంటే గృహస్థం కంటే సన్యాసం ఉత్తమమైనది అర్థమైందండి ఆవు దీనికంటే ఉత్తమమైన సన్యాసానికి అర్హత సంపాదించేటటువంటి శక్తి బ్రహ్మచర్యంలో సంపాదించగలిగితే వాడు అవుతాడు కానీ ఎంతమంది ఉంటారు వందకి ఒకటి కూడా ఉండ అసలు సుఖంతోనేగా నువ్వు బ్రహ్మచర్యం నడుపుతుంది బ్రహ్మచర్యం అంటేనే సుఖముల ఎడల వైరాగ్యాన్ని పొందడమే బ్రహ్మచర్యం కానీ బ్రహ్మచర్యంలో నువ్వు సుఖముల ఎడల వైరాగ్యాన్ని సాధించలేదుగా సుఖం వెమ్మడే పోవడం నేర్చుకున్నావు ఆ సుఖమిమ్మడిపోయినప్పుడు ఏమైంది నీ ప్రమాదం ఉంది సమాజానికి కూడా ప్రమాదం అందుకని పెద్దలు ఏం చేశారు వీడిని ఎటగట సమాజానికి ఉపయోగపడేట్టుగా తయారు చేయాలి అంటే వీడిని ఎంతకంటే కొద్దిగా వీడి బుద్ధిని పెంచాలి వీడికి ఆ విశాలత్వాన్ని వచ్చేటి చేయాలి ఆ సంకుచిత భావాన్ని పోయేట్టు చేయాలి ఆ స్వార్థపరత్వాన్ని పోయేట్టు చేయాలి అనుకుంటారు వెంటనే ఈ వైవాహిక వ్యవస్థను ప్రవేశపెట్టారు ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రవేశపెట్టారు ఇట్లా పుట్టిందండి ఈ ఆశ్రమ ధర్మాలు ఎలా పుట్టయో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకనంటే మన కుటుంబాలకి మనమే ఆశ్రమ ధర్మ వ్యవస్థ గురించి బోధించటం లేదు ఏమీ బోధించకుండా వాడిని తూసేస్తున్నాం సముద్రంలో తూసేస్తే సముద్రంలోకి మరి వాడు ఎట్ట బాగుపడతాడు ఎట్ట వస్తాడు బయట తల్లి తండ్రే కదా మొదట జ్ఞానానికి పట్టుకొమ్మ అవునా కదా అందుకనే కదా మాతృదేవోభవ పితృదేవోభవ కాబట్టి నేను ఎవరికైనా చెప్పేదామండి సాష్టాంగదండ ప్రణామం ఉత్తమం అంటే నేలబారుగా పడిపోవడం తెలుగులో చెప్పడం అంటే నెలబారుగా పడిపోవడం ఏది పట్టలేదుగా మనం కాళ్ళు కట్టుకుని సాష్టాంగ ప్రణామం అనుకో అని ఇక్కడ కూడా చెప్పేస్తుంది ఏం చెప్పిందండి శాస్త్రం గురువు గారికి ఎలా నమస్కారం పడ్డారు సాష్టాంగదండ ప్రణామం పురుషులకి స్త్రీలకి పంచాంగ ప్రమా ప్రణామం ఐదే ఐదు అంగములు నేట నేలకు తగిలించాలి అర్థం ఏంటంటే మరి శాస్త్రం చెప్పిన ప్రమాణాన్ని అక్కడ ఉల్లంఘించానా లేదా ఇంకేం చెప్పింది శాస్త్రం అయ్యా దండవత్ ప్రణామం సాష్టాంగ చేయలేవండి ఏం దండవత్ ప్రణామం అంటే అర్థం ఏమిట అది రెండో పద్ధతి సరే అది కూడా వీలు కాలేదండి అప్పుడు ఏం చేయాలంట కనీసం ముకుళిత హస్త ప్రణామం ఏం చేయాలండి హస్త ప్రణామం దీని ఏమంటారండి ఇలా ఇలా దండం పెట్టేది ముకుళిత హస్త ప్రణామం మీకు తెలియని పదాలను పరిచయం చేస్తున్నాం అండి మీకోసం దీన్ని పద్మముద్ర అంటారు దీని ఏమంటారండి అన్ని ముద్రలలోకల్లా రెండు ఉత్తమమైన ముద్రలు ఉన్నాయండి ఒకటి లింగముద్ర రెండు పద్మముద్ర ఒకటి లింగముద్ర రెండు పద్మముద్ర ఈ రెండు ముద్రలని ఆచరించి ఆచార్యుణ్ణి సేవించాలి ఆచార్యుణ్ణి సేవించేటప్పుడు మాత్రం ఈ నియమాన్ని పాటించాలను ఈ రెండు చేస్తే నువ్వు ఉత్తముడివే నీకు మార్పు పడిపోదే లింగముద్ర పద్మముద్ర అర్థమైందండి కాబట్టి ఈ రెండింటి ఉత్తమం అన్నాగానే కాళ్ళట్టుకోవడం ఉత్తమ వల్లే బాగా గుర్తుకోండి పద్మముద్రతో నమస్కరిస్తే నువ్వు మనస్సుతో నమస్కరించిన ఉత్తమమైన నమస్కారం ఏది నిన్ను నువ్వు అర్పించుకోవాలా వద్దా ఆచార్యుడికి అర్పించుకోవాలా వద్దా ఎందుకు అర్పించుకోవాలి నిన్ను నువ్వు అసలు ఎందుకు అర్పించుకోవాలి ఇటు ఎవ్వరు మాట్లాడడం లేదండి అంత సైలెంట్గా ఉన్నారు మీరు వింటున్నారో నిద్రపోతున్నారో తెలియదు కాసేపు అయితే మాట్లాడాలి బాగా మా నా నా ప్రశ్నలు ఎందుకే నూట యాభై ఎందుకు వేస్తానంటే మీరు కాస్త మేలుకొని ఉంటారు లేకపోతే ఈ ఉపన్యాసాలలో పది నిమిషాలు అవగానే నిద్ర వస్తుందండి ఇంటి దగ్గర నిద్రపోని వాళ్ళందరూ హాయిగా నిద్రపోవచ్చు ఇక్కడ అసలు ఏ డిస్టబెన్స్ లేకుండా నిద్రపోవచ్చు అంత గాఢమైన నిద్ర వస్తుంది అందుకనే మీరు అట్లా నిద్రపోతే మీకు ప్రధాన అనుభవం అవుతారు అందుకనే కాసేపు మాట్లాడే పద్ధతులనే మాట్లాడతారు కాబట్టి ఆచార్యుని ఆశ్రయించినప్పుడు ఏ ముద్రలతో ఆశ్రయించాలండి ఇప్పుడు పద్మముద్ర లింగముద్ర ఈ రెండు ముద్రలతో ఆశ్రయించాలండి ఎందుకు ఆశ్రయించాలి అంటే నువ్వు శరణాగతిలో అవ్వాలి కాబట్టి ఈ శరణాగతి మొట్టమొదటి నువ్వు తల్లిదండ్రులకు అయ్యావు మొదట ఎవరికి అయ్యావండి ఏమిటి శరణాగతి అంటే చెప్ప ఎవరైనా శరణాగతి అంటే శరణాగతి కాదు శరణాగతి ఏమిటి తేడా రెండింటిని శరణాగతి అంటే కాళ్ళడుకోవడం ఇప్పుడు మనం చేసే పని అది కాదు శరణాగతి అంటే ఆయన రక్షణలో ఆయన రక్షణలో ఆయనను అనుసరించి నేను జీవిస్తున్నాను అర్థమేనండి శరణాగతి అంటే అర్థమేంటి ఆయన రక్షణలో ఆయనను అనుసరించి నేను జీవిస్తున్నానని చెప్పటం అది శరణాగతి అంటే కాబట్టి శరణాగతికి ఉత్తమమైనటువంటి విధానం ఏది అంటే పద్మముద్ర శిరస్సు వంచి ఇది పనికిరాదు అర్థం ఏంటంటే శిరస్సు వంచితే ఏం మనసు బుద్ధి దీని మీదే ఉన్నాయి మనసు బుద్ధికి స్థానం ఏది శిరసేగా శిరస్సు ఎప్పుడైతే వంచావో మనసు బుద్ధి ఈ రెండు వంచేశావు ఈ రెండు వంచితే అనేంద్రియాలు వంచినట్టే అవునా కదా కాబట్టి ఇలా నమస్కారం పెట్టావంటే అర్థం ఏంటి అయ్యా నేను నీ శరణాగతుడను శరణాగతుడు కాదు శరణాగతుడు తల్లిదండ్రులకు కూడా కాళ్ళు నట్టుకో తల్లిదండ్రులకి కనీసం లేరు ఇప్పుడు సశరీరులు కాదు అయినా ఏం చేయవచ్చు రోజు లేవగానే తల్లిదండ్రులకు నమస్కరించవలేను వాళ్ళు శరీరులైనా అశరీరులైనా వాళ్ళు ఉన్న రూమ్లోకి వెళ్ళి వాళ్ళని లేపు డిస్టర్బ్ చేయక్కర్లే అర్థమైందండి లేదు వాళ్ళు ఏదో పనిలో ఉంటే నేను ఈ దండాలు సినిమాలో చెప్పినట్టు కాళ్ళు ఆగక్కర్లే అర్థమైందండి మనస బాగా గుర్తుపెట్టుకోండి మనిషికి మనసే అత్యంత ముఖ్యం కాబట్టి ఎందుకు అసలు ఈ కాళ్ళ మీద దండ పడి పెట్టే దండం ఎవరికి పెట్టాము ఇది కూడా మన సాంప్రదాయంలోనే పుట్టింది ఎవరికి పెట్టాం తెలుసుకోవాలి బాగా కొన్ని పనులని ఎనిమిదేళ్ల లోపల వాళ్ళకి పెట్టాం కొన్ని పనులని పదహారు ఏళ్ళ లోపల వాళ్ళకి పెట్టాం కొన్ని పనులని ఇరవై నాలుగు వాళ్ళకి లోపల పెట్టాం కొన్ని ముప్పై కొన్ని నలభై ఇట్లా అంటే ఎనిమిది అనే సంఖ్యామానం మీద పెట్టుకుంటూ వచ్చాం ఇది బాగా గుర్తు పెట్టుకుంటాం మన సాంప్రదాయాలు అన్నింటి వెనకాల ఈ ఎనిమిది అనే సంఖ్యామానం ఉంటుందండి ప్రతిదీ కూడా ఎనభై వచ్చేటప్పుడు ఒక రకమైన సాంప్రదాయం అది కూడా ఎనిమిది కథ నడుస్తుంది ఎనభై అప్పుడు కూడా ఒకటి ఉంటుంది ఇట్లా ఎనిమిది అనే సంఖ్యామానం మీద ఉంటుంది మన జీవితం ఈ సాంప్రదాయ లక్షణం అంతా ఎనిమిది అనే సంఖ్యామానం మీద ఆధారపడు ఎనిమిదవ చాలా జాగ్రత్తగా ఉండవలసిన నెల తల్లి గర్భంలో అవునా కదా ఏడవ నెల పర్వాలే జరిగిపోతుంది ఎట్టయినా ఎనిమిదవ నెల తల్లి జాగ్రత్తగా ఉండాలి లోపలవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకో చెప్పండి చూద్దాం అందరు తల్లులే చూద్దాం ఏ ఏం చెప్పగలుగుతావు నెల తక్కువ పుట్టాడు అంటారు చూసారా ఆ నెల తక్కువ పుట్టే గోలు వస్తుంది అర్థమైందండి ఎనిమిదవ తల్లికి ప్రమాదకరమే బిడ్డకి ప్రమాదకరమే ఎందుకో చెప్పగలరా సృష్టిలో సృష్టిలో అంటే రెండు పద్ధతులుగా చెప్తారు సృష్టిలో దాంట్లో తామసిక శక్తులు తామ నేను చెప్పేది ఉన్నాను తామసిక శక్తులు ఉంటాయి సృష్టిలో పదార్థం తామసిక శక్తితో కూడుకుని ఉంటుంది ఇప్పుడు ఆ బిడ్డ సూక్ష్మ శరీరం విప్పారటానికి అవసరమైనటువంటి స్థూల శరీరాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది అవునా కదా అంటే మొట్టమొదటి ఏ శక్తి వికాసం రావాలి తామసిక శక్తి యొక్క వికాసాని కోసం దానికంటే సూక్ష్మమైనటువంటి రాజసిక సాత్విక శక్తులు బిడ్డ యొక్క అంతర్గత శరీరంలో సూక్ష్మ శరీరంలో నుంచి వాటిని ప్రేరేపిస్తోంది అంటే ఎనిమిదవ నెల నుంచే తల్లికి నొప్పులు తెలియడం ప్రారంభమవుతాయి రసవ వేదనప్పుడు తెలియదు ఎనిమిదో నెల నుంచే తల్లికి నొప్పి తెలుస్తూ ఉంటుంది ఆ బిడ్డ టకా టకా తనుతూ ఉంటాడు ఆ తనినప్పుడల్లా గట్టిగా తెలుస్తుంది తల్లికి ఓహో నేను భవిష్యత్ అంటే అర్థం ఏమిటి తల్లి శరీరాన్ని కూడా లోపలున్న బిడ్డ తయారు చేస్తున్నాడు నేను బయటికి రావాలి అంటే నువ్వు ఇంత వేదనను అనుభవించవలసిన అవసరం ఒకేసారి వస్తే తట్టుకోలేవు కదా అందుకని ఏం చేస్తుంది నిన్ను రోజు ఆవిడ పాపం ఎనిమిదో నెల నుంచి గర్భిణీ చూస్తే మీరు ఆవిడ అవస్థ అంతా మొహంలో కనపడుతుంది ఆ అవ మామూలుగానే తిరుగుతున్నట్టు కనబడుతుంది కానీ అసలు ఆవిడ కళ్ళల్లో ఆవిడ మొహంలో చూస్తే ఆ అవస్థ అంతా దీనావస్థ కనబడుతుంది నిజానికి నేను ఎంతో మందిని చూసా అట్లా రాబోయే శిశువు యొక్క ఆ వేదనాభరితమైనటువంటి జీవితం అంతా వాడు ఎనిమిదో నెలలో చూపెట్టాడు వాడి భవిష్యత్తులో ఏమవుతాడో ఎవరికి తెలియదు కానీ వాడి వల్ల ఈ తల్లికి రాబోయే వేదనలుంటాయి ఆ వేదనలన్నీ ఎనిమిదో నెలలో తల్లి అనుభవించవలసి వస్తుంది వాడి వల్ల వాడి బాల్య జీవితం అయినటువంటి ఎనిమిది సంవత్సరాల జీవితం తల్లికి సంక్రమించేటటువంటి ఎన్ని వేదనలుంటాయో ఆ వేదనలన్నీ ఎనిమిదో నెలలో తల్లి అనుభవిస్తుంది ముందే ఆ ఎనిమిది సంవత్సరాల సూక్ష్మ శరీరం యొక్క వికాసం అంతా కూడా వాడు ఎనిమిదో నెలలోనే చూపెట్టడం మొదలు పెడతాడు అర్థమైందండి రాబోయే జీవి యొక్క ధర్మాలన్నీ అప్పుడే తెలిసిపోతాయి తల్లిని గమనిస్తూ ఉంటాయి పుట్టేవాడు ఎటువంటి వాడు అర్థమైందండి మనకి పురాణాలు చాలా చెప్పినాయి రావణాసురుడు హిరణ్యకషకుడు హిరణ్యాక్షుడు ఇలాంటి వాళ్ళు పుట్టినప్పుడు ఎలాంటి శకునాలు వచ్చినాయో ఎలాంటి పరిస్థితులు వచ్చినాయో ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో అర్థమైందండి అట్లాగే మహానుభావులు ఏడు రాముడు కృష్ణుడు అవతార పురుషులు అవి ఎలా పుట్టారు వాళ్ళు పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో సద్గురువులు మహానుభావులు పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో ఇలాంటి లక్షణాలన్నీ పురాణాల్లో మనం కనబడుతున్నాం మన నిత్య జీవితంలో కూడా మనం అది గమనించవచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం చదువుకున్నదైనా నేర్చుకున్నదైనా తెలుసుకున్నదైనా మీ నిజ జీవితంలో మీరు ఉపయోగించినప్పుడు మాత్రమే అది జ్ఞానం అవుతుంది ఇది బాగా గుర్తుపెట్టు మీ నిజ జీవితంలో మీరేం ఉపయోగించుకోవాలా అది నిరకట్ మీరు నూట యాభై పుస్తకాలు చదివారు మీ నిజ జీవితంలో ఏం ఉపయోగించుకోలే ఏమిటై ప్రయోజనశీలం కావాల కాబట్టి కొండంత చదివే కంటే అబ్బా తక్కువ తెలిసిందండి అర్థమైందండి కాబట్టి పెద్దలు ఏం చెప్పారు సులభంగా అర్థం అవడానికి కొండంత చదవమాగా ఏం చేయాలి ఆచరించు ఆచరణే ప్రధానంగాని ఓ పెద్ద లైబ్రరీ చదివాన వెనకాల పుస్తకాలు చూపెడితే ఎవరు ఏం చూస్తారు నీ తర్వాత తరవాళ్ళు పుస్తకాలు చూడరు నువ్వేం చేసావో చూస్తారు ఇంతకీ అసలు మనం తల్లిదండ్రులకు నమస్కరించకపోవడంలో కూడా ఒక వెలికి వాళ్ళ నుంచి నువ్వు పొందిన జ్ఞానవారసత్వం ఏముందో చూసుకుంటూ ఉంటావు ఇది కూడా ఒక రహస్యం ఉందండి మనిషికి ఒకే ఒక లక్షణం ఏమిటంటే ఎవరు నీకు ఈయన ద్వారా నాకేం జ్ఞానం లభించింది అని చూసుకుంటూ ఉంటాం అలా చూసుకునేవాడే మనిషి సాధారణంగా ఇప్పుడు ఎలా చూస్తున్నాం అయిపోయా ఎన్ని రాజ్యాలు ఇచ్చాడు ఎన్ని ఎకరాలు ఇచ్చాడు ఎన్ని కోట్లు ఇచ్చాడు వీడు మా ఇంటికి వస్తే ఏం పెట్టాడు వాళ్ళ ఇంటికి వస్తే ఏం తెచ్చాడు చూసారా అంటే మానవుడు ఏమైపోయాడు ఇప్పుడు అంటే నువ్వు ఉండటానికి గృహస్థాశ్రమంలో ఉన్నావని అనుకుంటున్నావు కానీ ఆ ఆశ్రమ ధర్మ ఆచరణ లేదు అంటే వ్యాపక లక్షణాన్ని పొందాల నీ హితము ఉండాలి సమాజ హితం కూడా ఉండాలి ఈ రెండింటి యొక్క హితాన్ని కాంక్షించేది గృహస్థాశ్రం అర్థమేనండి కాబట్టి అట్లా ఎదగాలి మనం మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారు వంశవృక్షం ఇలా వ్యాపించాలయ్యా అన్నారు అవునా కదా మీరు కూడా ఎలా చూసుకున్నారు మీ వంశవృక్ష ఎవడన్నా నాకు గీయించుకున్నారా ప్రతి ఒక్కరూ వాళ్ళింట్లో వంశవృక్ష పటాన్ని కలిగి ఉండాలి అని పెద్దలు చెప్పారు అంటే అర్థం మీ ముత్తాత ఎవరో మీ పిల్లాడికి తెలియదు తెలుసా ఎందుకని అయిపోయే ఎందుకని అదే డాక్యుమెంట్లు మాత్రం చదువుకుంటే తెలుస్తే ఎంత అన్యాయం అండి అన్యాయం కదా అధర్మం కదా అన్నా కాదు కాబట్టి మీరు అందరూ ఇంటికి వెళ్ళగానే కొద్దిగా ఓర్పు చేసి మీ మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఓ పేపర్ మీద వంశవృక్షం రాయండి కనీసం మీ పిల్లలకైనా తెలుస్తుంది మీ తండ్రి ఎవరో తాత ఎవరో ఏంటో ఎక్కడున్నారో ఇవాళ అసలు ఎవరిని అడిగినా ఏమయ్యా మీ మీ స్వగ్రామం ఎక్కడయ్యా అంటే ఏమనండి మా పెద్దలు ఎక్కడున్నారో మాకు తెలియదు మేము మాత్రం ఇప్పుడు వాళ్ళకి మనం ఇవ్వగలిగేటటువంటి వంశ వృక్ష పాఠం అదన్నా ఇవ్వండి ఇస్తే కనీసం అందులో ఎవరో ఒకరో ఇద్దరు మహానుభావులు ఉంటారు ఉండకుండా ఉండరండి మీ వంశవృక్షం మొత్తం మీద మహానుభావులు లేకుండా ఉండరు కనీసం మహానుభావులు ఓరే ఇట్లాంటి వాళ్ళు మన వంశంలో ఉన్నారా బాబు అని తెలుసుకునేనా కనీసం భవిష్యత్ తరాల్లో ఎవడో ఒకడన్నా మళ్ళా ఉద్ధరణకి దోచుకునే అవకాశం వస్తుంది బాగా గుర్తుపెట్టి ఇది అంటే నీ కులము గోత్రము ఏదో ఆకాశం అంటే గొప్పదని చెప్పుకోవడానికి కాదు దేనికోసం ఎవడైనా ఒక్కడైనా అడేడు తరాలలో ఇటేడు తరాలలో బ్రహ్మజ్ఞాని ఉన్నాడా అని తెలుసుకోవడానికి వివాహం అప్పుడు లగ్నాష్టకములు అని చదువుతారా లేదా చూర్ణికాష్టకములు అని కూడా ఎప్పుడు చదువుతారండి ఇది ముహూర్త సమయానికి ఘడియ ముందు ఇప్పుడంతా అసలు ముహూర్తానికే వెళుతున్నాడు అంతా తేడా వచ్చేసి అర్థమైందండి ముహూర్తానికి గడియే కాలం ముందు ఏం చేయాలంటే ఎక్కడో లక్ష్మీనారాయణల పరంపర దగ్గర నుంచి మొదలుపెట్టి దేవతల పరంపరలన్నీ చెప్పుకుంటూ వచ్చి అటు ఏడు తరాల పరంపరలు ఇటు ఏడు తరాల పరంపరలు ఆవిడ గౌరీ పూజ చేస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళి వేళ్ల పరంపరలన్నీ చదువుతారు అక్కడ చెప్పిన తర్వాత ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు ఇక్కడ ఈ వేళ పరంపరలన్నీ చదువుతారు ఈ రెండు పక్షాలు అయిపోయిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత దేవతల యొక్క పరంపరలన్నీ చదువుతారు ఎందుకు చదివారు ఇవన్నీ వాళ్ల వలె మీరు అంటరా బాబు అని చెప్పటానికి వాళ్ల వలె మీరు బాబు అని చెప్పటానికి అదంతా సంస్కృతంలో ఉండబట్టి ఆయన ఏదో చదువుకుంటూ ఉంటాడు మనం ఏదో చేస్తూ ఉంటాం అదేమంటే కనీసం ఎప్పటికైనా నేర్చుకోవాలి ఎందుకంటే కనీసం మనం దేవాలయాలకు వెళుతున్నాము మంత్రపుష్పం చెప్తున్నారా లేదా చెప్తున్నారా నేర్చుకున్నాం మరి మనం నేర్చుకున్నాం అర్థం తెలుసుకున్నావా ప్రశ్న చదవటం బాగా నేను మీరు ఎంత బాగా చదివారు నాకు అనవసరం అంటే నెక్స్ట్ డే చెప్పబోయ్ దాని గురించే కాబట్టి అది ముందు ప్రశ్నలు వేస్తున్నా మంత్రపుష్పం అర్థం తెలుసుకున్నామా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకని ఎందుకు తెలుసుకోవాలి మిగిలిన పూజా విధులు ఎన్నైనా సాంప్రదాయానుసారం దేశానుసారం కాలానుసారం మారవచ్చేమో కాని ఏది మారదు మంత్రపుష్పం మారదు సంకల్పం మారదు అర్థమైందండి షోడశోపచార పూజ మారదు స్త్రీ సూక్తం మారదు పురుష సూక్తం మారదు నమ్మకం చమకం మారేమి మారం ఇవి ఎక్కడైనా నువ్వు ఉత్తరాదికి వెళ్ళు దక్షిణాదికెళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళు ఆఖరికి మసాజ్ సెట్స్లో కట్టిన వెంకటేశ్వర గుడికి వెళ్ళు అమెరికాలో కట్టిన గుడికి వెళ్ళినా సరే అదే ఏ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఏ దేవాలయానికి వెళ్ళినా ఇవేమి మారావు ఎన్నో సంవత్సరాలుగా మనం వీటిని వింటున్నాం కానీ వీటి యొక్క అర్థాన్ని గ్రహించే ప్రయత్నం మాత్రం ఎందుకని మరి పెద్దలు అందించినవి కదా అవి మన తరాలు రాయలేదుగా కొన్ని మనకు తెలిసిన మీ తాతగారా తాతగారా రాశారా వాళ్ళు రాయలే మరి ఏనాడో మహర్షులు రాసినవని మనం వాటిని ఫాలో అవుతున్నాం కదా మరి మహర్షులు రాసిన బ్రహ్మజ్ఞానం అందులో మరి ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన అగత్యం ఇది ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే మీరందరు ఇప్పుడు కసేపాయుత లోపలికి వెళ్ళి ఉపదేశం పుచ్చుకున్న వారంతా పూజలు చేసేస్తారు చేస్తారా చేయాలి బాగా చేస్తారు కదా బాగా అందరికి వచ్చేసినాయి కదా మంత్రాల నోటికి వచ్చినా రాలేదు ఇంకా వచ్చినాయా అంత అందరికి కదా ఇంకా మధ్యలో ఇంకా రకరకాలు కూడా చేయిస్తారు మించి అంటే అక్కడ దేవుడి దేవాలయంలో విగ్రహానికి ఎలా చేయించారు ఇక్కడ మీరు సజీవ గురువుని చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండింటినీ ఎందుకు ఇక ఒకేసారి చెప్తున్నానంటే మీ సాంప్రదాయం మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాం విగ్రహమే దేవుడు అని నమ్మేటటువంటి కర్మయోగం నుంచి భక్తి నుంచి సజీవంగా కళ్ళెదురకుండా నీకు బోధారూపంలో సాక్షాత్కరించినటువంటి ఈశ్వరుణ్ణి అర్చిస్తున్నాం ఏం చేయబోతున్నాం ఏవో పటాలు పెట్టారు పటాలకు మీరేమర్చన చేయరు అది ఊరికే నీకు మరీ ఆ మాత్రం అది కూడా పెట్టకపోతే బుర్ర నిలవదని అని దృష్టి నిలవ తృప్తి దృష్టి నిలవదని అర్థమైందండి మీ మనం పెద్దలను స్మరించడం ఆనవాయితీ కాబట్టి ఆ పెద్దల యొక్క చిత్రపటాలను అక్కడ ఉంచి వాళ్ళే అశరీరులుగా అక్కడ ఉన్నారని భావించి వాళ్ళ సమక్షంలో వాళ్ళ ప్రతినిధి అయినటువంటి సశరీర ఈశ్వరుణ్ణి ఎవరిని సశరీర ఈశ్వరుణ్ణి మీరు అర్చించబోతున్నారు ఇదేనా కాదు ఇదేనా మీ సాంప్రదాయంలో ఉంది ఏ ముద్రతో అర్చిస్తారు ఆ రెండే ముద్రలు ఇందాకే చెప్పారు ఆచార్యుని అర్చించాలంటే రెండే ముద్రలు ఎంతసేపు చూసినా అవి రెండే ఉంటాయి ఏముంటాయి అయితే లింగముద్ర లేకపోతే పద్మముద్ర ఈ రెండింటితో అర్చిస్తాం మీరు మాటి మాటికి ధ్యానం అనగానే ఏం చేస్తారు ధ్యానవనంగానేం చేస్తారు నమస్కారం అయ్యో ఇదేంటంటే ధ్యానానికి నమస్కారానికి ఏమైనా సంబంధం ఉంటాయి ఆలోచించుకోడండి ధ్యానం వస్తున్నారా లేదు మొదట్లో రాగానే మీకు సంకల్పం తర్వాత వచ్చేది ఏంటి ధ్యానం అంటారు ధ్యానం అని ఏదో చదువుతావు అక్కడ చదువుతావు చదవా చదివేటప్పుడు ధ్యానవనంగానేం చేసావు ఇంకేం చేసావు ఇంకేం చేశావు ముందు ధ్యానం చెప్పు తర్వాత చదువు ఆవాహం నువ్వు ధ్యానమే చేయకుండా ఆవాహం ఎలా చేస్తావు అవునా కదా అంటే ముందు ఎక్కడికి ఆవాహన చేశాము నీలోపలికి ఆహ్వానం చేసి ఆ ధ్యానం ద్వారా నీకు ఆ ఏ ధ్యేయం ఉంది కదా ఆ రెండింటి మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పడు ఇంతేనా కదా నేనెవరు ధ్యాత అర్థమేందండి లక్ష్యం ఏమిటి ధ్యేయం ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటి ధ్యానం అర్థమేదండి ఎప్పుడు ధ్యానం ఫలించినట్టు అది ఎప్పుడు ఎప్పుడు ఫలించినట్ట మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ మూడు శిష్యుడిలో ఏకమైన అర్థమైనా అండి ఈ మూడు శిష్యుడిలో ఒకటైపోయింది అప్పుడు ఈ శిష్యుడు ఈ ముగ్గురికి ప్రతినిధి అవునా కదా అదే ధ్యానం ఈ ధ్యాతనే ఈ శరీరం దేహం ఎవరిచ్చారు వాళ్ళే వచ్చింది అవునా కదా ఆ ధ్యేయమనే లక్ష్యాన్ని ఎవరు చెప్పారు ఆచార్యుడు చెప్పాడు గురువు గురువు అనవడు ఆచార్యుడు నేర్చుకోవాలి ఏమిటి తేడా వెరీ గుడ్ ఆచరించి చూపెట్టేవాడు ఎవడో ఇప్పుడు ఆచార్యుడు మీరంతా ఏమిటి మీరంతా ఆచార్యులేనా కాదు ఒప్పుకోవాలో అవుతా ఎప్పుడు ఒప్పుకుంటావు నువ్వు ఆచరిస్తున్నావు అని ఎవరు చెప్పాలి నువ్వు ఆచరిస్తున్నావు అని ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి నువ్వు ఆచరిస్తున్నావు ఎవరు చెప్పాలి ఆయన అంటున్నారు నిన్ను చూసినవాడు అంతే కదండి మా తల్లిదండ్రులు గొప్పవాళ్ళని ఎవరు చెప్పాలి పిల్లలు చెప్పాలి మా గురువు గారు గొప్ప ఆయన ఎవరు చెప్పాలి అంతేనా గొప్ప ఆయనని చెప్పాలా మంచి ఆయనని చెప్పాలా మీ భర్తలు మంచివాళ్ళ గొప్పవాళ్ళ మీ భర్తలు మంచివాళ్ళ గొప్పవాళ్ళ దేవండి మంచివాళ్ళ గొప్పవాళ్ళ భార్యలు మంచివాళ్ళ గొప్పవాళ్ళ భర్తలు చెప్పాలి ఇప్పుడు భార్యలు మంచివాళ్లే ఉండాలా గొప్పవాళ్ళే ఉండాలా ముందేది ముందేది మనిషికి మంచితనమే ప్రధానమై ఉంది గొప్పతనం ఉన్నా లేకపోవైనా ప్రమాదమేమి రాదు అంతేనా కాదా కాబట్టి ఆచార్యుడు కూడా మంచివాడై ఉండటం గొప్పవాడై ఉండటం కదా మా ఆచార్యులు చాలా గొప్పవారండి అంటుంటారు చాలా నాకు నవ్వుస్తూ ఉంటుంది గొప్ప కాదు అంటే గొప్ప అంటే అర్థం ఏంటి దానికి వెయ్యి మంది శిష్యులు ఉన్నారండి అది గొప్ప ఒక ఆచార్యుడు గొప్ప ఏంటి వెయ్యి మంది శిష్యులు ఉన్నారండి లేదంటే ఆయనకి ఉపనిషత్తులు నోట్లోనే ఉంటాయండి అంత విధ్వత్తు ఉందండి ఆయనకి రెండవ గొప్ప అర్థమైందండి మూడవ గొప్ప ఏమిటి చెప్పండి చూద్దాం ఏది అడిగినా చెప్పేస్తారండి వెంట అసలు ఏం తడుముకునే ప్రసక్తి లేదు అది మూడోది నాలుగో గొప్ప చెప్పండి ఇంకా చెప్పాలి అంటే అర్థం ఏమైంది గొప్పల లిస్టు పెంచుకుంటూ పోయాం ఇదొక పరిమితి ఇది ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి నేను అన్ని పరిమితుల మీదే మాట్లాడుతున్నానండి ప్రయత్నించి ఈ పరిమితులను తొలగించుకోవాలి ఇది తెలుసుకోవాలి అది మంచి అంటేనే వ్యాపక మంచి అంటేనే వ్యాపకం మంచికి ప్రమాణం చెప్పండి ఎవరైనా చూద్దాం ఎంత ఆకాశమంతా ఎంత అంటే మంచి అండి అంటే ఆకాశమే హద్దు అది మంచికి హద్దు ఇది ఇంత నీకు అవసరం అండి ఐదు రూపాయలు అవసరం ఇప్పుడు అర్జెంటుగా ఐదు రూపాయలు ఇచ్చేశాడు ఎవడో వాడు భగవంతుడే అర్థమైందండి అబ్బా నా అవసరానికి గుర్తి నేను అడగకుండా ఇచ్చాను అండి బాబు ఐదు రూపాయలు ముందు అర్జెంటుగా నుంచి ఎలక్ట్రానిక్ టికెట్ బస్ టికెట్కి తక్కువైంది అన్నా నువ్వనుకుని యాభై రూపాయలు తెచ్చుకున్నావమ్మా ఏదో ఒక ఐదు రూపాయలు తగ్గింది ఇప్పుడు ఏం చేయాలో పాలు పోలేదు వెంటనే ఎవడో సహాయం చేశాడు వాడు అడగకుండానే సహాయం చేశాడు అప్పుడు వాడి ఏమన్నా అరే ఐదు రూపాయలకే భగవంతుని అయిపోతారు ఎవడనా అప్పుడు అక్కడ ఏమైంది ఇప్పుడు మంచికి ఆకాశమే హద్దు అర్థమైందండి మంచికి ఆకాశమే హద్దు దానికి ఇక్కడ ఇంతే చెయ్యాలనే లేదు గొప్పకి ఆ ఇచ్చావులే ఐదు రూపాయలు ఏమైందిప్పుడు అయ్యావు అప్పుడేమయ్యావు కృతజ్ఞుడవయ్యావు పరిమిత ఏర్పడిపోయింది మళ్ళా కృతజ్ఞుడవ్యావు అప్పుడేమైంది వ్యాపకం కృతజ్ఞత వ్యాపకం కృతజ్ఞత పరిమితం రెండు ఒకతోటే ఒక అక్షరమే మా తండ్రి మాకేమిచ్చాడండి ఇవాడందరూ జరగాలి ఇవే ఏమి ఇవ్వడం ఏమిటి ఏమివ్వడమేమిటి అసలు ఏమి ఇవ్వడమేమిటి ఏమి ఇవ్వలేదు ఆయన నీకు ఏమి ఇవ్వలేదు నీకు ఆయన ఆయన ప్రకృతి ధర్మంగా నీకు ఏం చేయాలో ఏసాడు చేశాడా చేయలేదా ఆయన ధర్మం ఆయన నెరవేర్చాడా లేదా అయిపోయింది ఆయన పని తర్వాత నీ పని అంతేనా కదా కానీ ఇప్పుడు మీరేమంటున్నారు ప్రతి వాడు మాట్లాడేది రక్తహస్తాలు కిందకి చూపిస్తాడు పై పైకి చూపెట్ట ఇట్లా చూపెట్టని ఏమంటారు ఇది కూడా ఒక ముద్రేనండి మనం అప్పుడప్పుడు ఇలా అంటాం ఇలా అంటే అర్థమేంటి రక్తహస్తాలు ఏంత గాలి అనమాట తప్పు కదా తప్పనే కదా అంటే ఏమైనా రోజువారీ జీవితంలో అధర్మాన్ని ఆచరిస్తున్నావు లేదా అధర్మాన్ని ఆచరించి మోక్షం ఎట్లా అసాధ్యం కదా ధర్మ ఆచరణలో ధర్మం ఉండాలి అవర్థమైందా లోపల ఆనందం ఉండాలి ధర్మంతో కూడిన ఆనందం ఉండాలి అది ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి ఆ ధర్మంలో కూడా ఆనందం ఉంటుంది అప్పుడు మనలో ఉన్న అసురుడు మనలో ఇద్దరు ఉన్నారు ఎవరున్నారు దేవతలున్నారు ముందు దేవతలను స్మరించాలి రాక్షసులను స్మరించకూడదు ఎప్పుడు ముందు ఎవరున్నారు మనలో దేవతలున్నారు ఆ దివ్యత్వం ఉంది మనలో మనిషికి ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే నీలో దివ్యత్వం ఆ దివ్యత్వాన్ని స్మరిస్తేనేమో దివ్యత్వమే బలపడింది దివ్యత్వాన్ని స్మరిస్తే దివ్యత్వమే బలపడింది అదే అసు అసు లక్షణాలను స్మరించవు ఏమైనా వాడే బలం కాబట్టి మంచినే చూడు మంచినే మాట్లాడు మంచినే ఆలోచించు మంచినే చేయి అప్పుడు అంతా ఏమైంది అంతా మంచిది అవునా కాబట్టి వాళ్ళ అందరికీ పాఠాలు ఇవే చెప్తున్నారు ఎందుకనిటా మన ముందు తరాలకు ఇవి చెప్పాల్సిన అవసరం రాలే ఎందుకని వాళ్ళు పాపం మంచిగానే ఉన్నారు వాళ్ళు పాపం పాపం అది కూడా వాళ్ళు పాపం మంచిగానే ఉన్నారు ఇప్పుడు మనమేదో వాళ్ళకంటే బాగున్నట్టు ధర్మాచరణ అందులో వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళు చెడిపోలేదండి వాళ్ళు ధర్మానికి లోపం వస్తే సహించలేదు వాళ్ళు కేకలేసేవాళ్ళు ఇవాళ మనం పిల్లల్ని కేకలేస్తున్నాం కేటలేస్తున్నా అదే అండి వాళ్ళ కోపం వస్తుందండి మనకు కోపం రావడం పోయింది వాళ్ళకే మీ మీద కోపం వచ్చే రోజులు వచ్చేసినాయి మా మనవాడు కోపం వస్తుంది బాబు మాట్లాడమాక ఏమైపోయాం ఇప్పుడు మరి వాడి ధర్మాచరణ ఎట్లా నేర్పుతావు మరి అధరం తరం నాశనం అయిపోతుంది చూస్తూ మనం మరి ఇది మాతృదేవోభవ ఇది పితృదేవోభవ ఇది ఆచార్య దేవోభవ అవుతుందా శిష్యుడిలో ఉన్నటువంటి దుర్గుణాలని కష్టపెట్టైనా సరే సరి చేయటమే కదా ఆచార్యత్వం అంటే అవునా కదా శిష్యుడు కష్టపడతాడులే అని వాటి దుర్గుణాలను సరిచేయకపోతే కాచడ్డ కోతి వనం ఎలా అవునా కదా మరి ఇప్పుడు మనం పిల్లలు ఏడాలు ఏం చేస్తున్నాం మరి అక్కడ మనం ఆచార్యులం కదా మనం ఆచరించి చూపిస్తున్నామా లేదా పిల్లలకి తల్లి తండ్రే ఆచార్యులు ఎందుకని వాడికి రోజు చెవిలో జోరేలాగా ఉపదేశం చెప్పక్కర్లా నువ్వేం చేస్తావో అది చూసేవాడు చేస్తాడు అంతేనా కాదు నువ్వు రోజు నీ తల్లిదండ్రులకి నమస్కరించేటటువంటి అలవాటు నువ్వు కలిగి ఉంటే వాడు ఏం చేశాడు నువ్వు రోజు నీ ఇంట్లో ఉన్నటువంటి దైవ ప్రార్థన మందిరం లోపలికి వెళ్ళి పూజ అర్చన పాఠం చేసి ధ్యానం చేసేట అలవాటు నీకుందనుకో అప్పుడు వాడు కూడా ఏం చేశాడు నిన్ను ఫాలో అయ్యాడు అంతేనా కాదా కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రి ఆచార్యులేనా కాదా ఆచార్యులే ఇంతకి భార్యాభర్త ఆచార్యులేనా కాదా భార్యాభర్త ఆచార్యులేనా ఎవరికెవరు ఆచార్యులు ఎవరికి ఎవరు ఆచార్యులు భార్యాభర్త ఆయన పడుకోమను భార్యాభర్త ఆచార్యులేనా ఎవరికెవరు ఆచార్యులు ఎలా ఇద్దరు గురువులేనా ఇద్దరు శిష్యులేనా ఇది కూడా ఒక పరిమితే నేను మాట్లాడుతున్నావన్నీ పరిమితులేనండి ఎన్ని పరిమితులు మనం పోగొట్టుకోవాలో చెప్తున్నా ఇవి పోగొట్టుకుంటే ఆత్మస్వరూపుడివే ఇంకేమి లేదు నువ్వు ఆత్మస్వరూపుడు అవ్వాలంటే ఆకాశ నుంచే ఊడిపడర్లా అర్థమైందండి ఏం చేయాలి రోజువారీ జీవితంలో నీ పరిమితులని నువ్వే పోగొట్టుకోవాలి ఈ పరిమితులన్నీ భౌతికమా మానసికమా భౌతికమా మానసికమా పరిమితి అనేది భౌతికమా మానసికమా భౌతికమా మానసికమా మానసికమా చూడండి అంతా కన్ఫ్యూజన్ అటు అంటే ఇటు అంటారు ఇటంటే అటు అంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఏ దానినైనా సరే నీ ఒప్పుదలను అనుసరించి పనిచేస్తు అంతేనా కాదు నువ్వు ఒప్పుకోకపోతే సృష్టిలో ఏదైనా పనిచేస్తుందా నేను ఒప్పుకోలేదండి ఈయన మా ఆయన కాదని ఏమైపోడు వాడు బతుకు బస్టాండే అంతేనా కాదు అవునా కాదా అట్లా కాదండి నేను ఒప్పుకోలేదండి ఒప్పుదల లేకపోతే ఏమైంది ఆ సంబంధం తెగిపోలే తెగిపోయిందా తెగిపోలేదా కాబట్టి ఏ పరిమితి అయినా దేని మీద ఆధారపడింది నీ ఒప్పుదల మీద ఆధారం అర్థమైందండి ఈయన మా గురువు గారు అండి అన్నావు నువ్వు ఒప్పుకున్నావు అప్పుడేమైంది ఆ గురువు శిక్ష సంబంధం వచ్చింది ఈయనవడం తెలియదు ఏమైనాప్పుడు సంబంధం తెగిపోయింది తెగిపోలేదు ఇప్పుడు ఇంతకీ మనం బంధాల గురించి ఆలోచిస్తున్నామా సంబంధాల గురించి ఆలోచిస్తున్నామా మీ అమ్మాయికి బంధాన్ని చూస్తున్నారా సంబంధాన్ని చూస్తున్నారా కానీ తర్వాత ఏమవుతుంది అది అదేంటండి మరి మీ అమ్మాయిలకి అబ్బాయిలకి బంధాలను చూస్తారా సంబంధాలు చూస్తారా ఏం చెప్తారండీ సంబంధాలు చూస్తారా అంతేనా పెళ్లి చేయాలంటే ఏం చేయాలి కానీ తర్వాత ఉత్తరాల ఉత్తర కాలంలో ఏమైంది అదేంటి మరి సంబంధంలో బంధం ఉంది అన్నమాట ఉందా లేదు అదే అందులో రహస్యం సంబంధం అనేది తెలుగు పదం కాదు సమ్యక్ బంధము దాని అర్థం ఏమిటంటే సమ్యక్ బంధము ఏం చేస్తే బంధం విడిపోతుందో అది సంబంధం ఏం చేస్తే బంధం తనంతట తానుగా విడిపోతుందో ఎలా ఆచరిస్తే బంధం తనంతర తానుగా విడిపోవాలట నువ్వేం ప్రయత్నించర్లా అలా ఆచరిస్తే చాలు బంధం అదే విడిపోతుంది అది సంబంధం అందుకని పెద్దలు పెట్టారు అన్నమాట నువ్వు నేను పెట్టలే మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావండి అంటే అర్థం ఏంటి ఆ అమ్మాయి ఇప్పటివరకు మాతో అటాచ్ అయ్యింది మాతో బంధంతో కలిసింది ఈ దీని తర్వాత ఏమైంది ఈ బంధం విడిపోతుంది ఆ ఆచరణ ద్వారా ఈ బంధం విడిపోతుంది మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నావు అండి అనేవాళ్ళ ఏ అమ్మాయే బంధం అబ్బాయి కాదా ఉల్టా రివర్స్ ఇప్పుడు అబ్బాయికే సంబంధాలు చూస్తాం అర్థమైందండి కానీ కూడా గుర్తుపెట్టుకోండి అందులో రహస్యం మీరు ఎవరికి చూశారన్నది కాదు అక్కడ అబ్బాయికి చూసారా అమ్మాయికి చూసారా అనే వివక్షతో చెప్పలా వాళ్ళు సూచన చేస్తున్నారు నీ ఆచరణ ఎలా ఉండాలి ఏదైనా సరే సాంప్రదాయమే అంతేనా కదా వివాహం సాంప్రదాయం కదా సాంప్రదాయమే సాంప్రదాయం అంటే ఏంటి అసలు ఎప్పుడైనా విచారణ చేశారా సాంప్రదాయం అంటే ఏంటి ఆదాయం ప్రదాయం సాంప్రదాయం సంస్కృత శబ్దం అది మీకు స్పష్టంగా తెలియటం కోసం చెప్తున్నా వాడేస్తుంటాం కానీ ఆ పదం దేన్ని సూచిస్తుందో ప్రయోజనం ఏముంది అప్పుడు ముందేమిటి ఆదాయం దానికి ఒక ఉపసర్గం ప్రదాయం ఇంకో ఉపసర్గం చాలా దానికి సంప్రదాయం అంటే అర్థం ఏమిటయ్యా ఆదాయం అంటే ఏమిటి ఏమిటి వస్తుంది మనిషికి ఎప్పుడు ఏమిటి మనిషికి ఎప్పుడు ఏమిటి జ్ఞానం మనిషికి లాభం ఏమిటంటే ఎప్పుడు కూడా జ్ఞానం ఆదాయం అంటే లాభం అని అర్థం ఇవాళ మనం మాట్లాడుతున్నాం కానీ ఆదాయం ఆదానం ఇచ్చుట ఇవ్వబడుట ఒకరి ద్వారా నీకు ఇవ్వబడుట ఒకరు మరొకరికి ఇచ్చేది జ్ఞానం నా అంతటి నేను పొందానంటే లాభంలే అది వేస్ట్ ఆదాయం అవ్వదు అర్థమైందండి నేను వ్యాపారం చేశానండి నీ ఆదాయం ఎంత అని అడుగుతున్నావా లేదా ఆదాయం అంటే అర్థమేంటి యాభై వేల లక్ష్యాన్ని కాదు నువ్వెంత జ్ఞానాన్ని పొందావ ఆదాయం అంటే అర్థం ఏమిటండి జ్ఞానం పొందుట ఇవ్వబడుట ఒకరి చేత నీకు ఇవ్వబడుట అర్థం ఏంటండి ప్రదాయం అంటే అర్థం ఏమిటి ఆదాయం ప్ర ఎక్కడైనా వస్తే దానికి ఆ విలువ పెరిగింది అన్నమాట ఆదాయం స్పష్టంగా ఇవ్వబడింది ఏదో గాలివాటుగా వచ్చి పోయింది కాదు ఎంత ఎలా ఇవ్వబడింది స్పష్టంగా ఇవ్వబడింది ఇంకేమిటి తరతరాలుగా నిలబడేట్టుగా ఇవ్వబడింది ఇవ్వబడింది ఎలా ఇవ్వబడింది తరతరాలుగా నిలబడేట్టుగా ఇవ్వబడింది ఇంకో ఉపసర్గేశాం సాంప్రదాయం సాంప్రదాయం అంటే అర్థం ఏంటి ఆ జ్ఞానం తరతరాలుగా నిలబడేట్టుగా ఇచ్చాం ఏదో ఈ కాసేపట్లో అయిపోయే వ్యవహారం కాదు ఇది సాంప్రదాయం అంటే అర్థం ఏమిటి ఇప్పుడు తరతరాలుగా ఇవ్వబడిన జ్ఞానం మీరు కూడా ఇప్పుడు ఏ ఏ ఎందులో ఉన్నారండి మీరందరూ ఎందులో మీరందరూ ఎవరు సాంప్రదాయకులు మీరందరూ ఎవరండి సాంప్రదాయకులు అంటున్నారా లేదా వీరే సాంప్రదాయం అండి బృహద్వాసిష్టత అంటే మీకు ఇప్పుడు ఏ రకమైన జ్ఞానం వెతకాలి మీరు మీ సాంప్రదాయంలో ఏ జ్ఞానాన్ని వెతకాలి ఇప్పుడు బృహద్వాసిష్ట పద్ధతికి సంబంధించిన జ్ఞానవారసత్వం కలిగి ఉన్నానని చెప్తున్నావు అర్థమైనా ఎప్పుడు చెప్పాడు ఆయన ఎప్పుడు చెప్పాడు ఆయన బృహద్వాసిష్టం ఎప్పుడు చెప్పాడండి ఎప్పుడు చెప్పాడు ఎప్పుడో చెప్పాడండి బాబు త్రేతాయుగంలో చెప్పాడు ఇప్పుడో అప్పుడా మన కళ్ళ ముందు చెప్పింది కాదు నా కదా యోగ వాసిం జ్ఞానవాసిష్టం బృహద్వాసిష్టం ఆ వాసిష్టం అన్న దాంట్లోనే ఉంది రహస్యం అంతా కూడా అర్థమైందండి వశిష్ఠుడు చెప్పాడని అర్థం అంటే వశిష్ఠుడు రాముడికే చెప్పాడనేది ఒక రక్షణతో చెప్పిన పద్ధతి మీరందరూ వాసిష్ట సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు వాసిష్టం అంటే ఏమిటండి అది ఒక వాచ్యార్థం విశిష్ట నుంచి వచ్చింది వాసిష్టం అర్థమైందండి విశిష్టమైనది వాసిష్టం అసలు సిస్టమంటే ఏమిటి ఏమంటే సిస్టం అంటే ఏమిటి సిస్టం అంటే ఇంగ్లీష్ సిస్టం కాదు సంస్కృతం శిష్టం ర సాంప్రదాయానికి ప్రధానం ఆచారం సాంప్రదాయానికి ప్రధానం ఏమిటి ఆచరణాత్మకమై ఉంటుంది ఎవరినైనా గుర్తుపెట్టుకోండి సాంప్రదాయం ఏంటంటే ఆచరణతో కూడుకుని ఉంటారు మీ లక్ష్యం ఏమిటో మీ ఆచరణలో కనపడాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆచరణ అంటే ఏదో చేయటం కాదు బృహద్వాసిష్ట సాంప్రదాయం అన్నావనుకో నీ బృహద్వాసిష్ట లక్షణం నీ ఆచరణలో కనపడాలి అర్థమైందండి ఆచరణ పద్ధతిగా చేసేటప్పుడు శిష్టాచారం అని వామాచారం అని రెండు లక్షలు ఆచరణ ద్విధంబులు ఏమిటది శిష్టాచారము వామాచారము ఏమిటి తేడా రెండింటికి చెప్పగలరా శిష్టాచారము వామాచారం వామాచారం ఏం చెప్తుందంటే పీడించైనా సాధించు అంటు వామాచారం ఏం చెప్తుందండి పీడించైనా సాధించు అంటు శిష్టాచారం ఏం చెప్పిందంటే ఆనంద లక్షణ ప్రధానంగా సాధించు అంట శిష్టాచారానికి ప్రాథమిక లక్షణం ఏంటి ఆనంద లక్షణంతో సాధించాలి వామాచారానికి ఏమిటి పీడించి సాధించు మరి ఇప్పుడు మనం శిష్టాచారంలో ఉన్నామా జీవితం వామాచారంలో ఉన్నామా శిష్టాచారా అన్నా ఇంటి దగ్గర జీవితం ఎక్కడ కాదు ఇంటి దగ్గర జీవితం అది శిష్టాచారమా వాచారండు తప్పు కదండి అంటే ఇక్కడేమో ముసుగు వేసుకుని ఉంటావా అక్కడికి ముసుగు తీసేస్తావా అన్యాయం కదండి అధర్మం కదండి ఈ ముసుగులే పరిమితులు బాగా గుర్తుపెట్టుకో పాోచితమైన ముసుగులు వేసుకుంటున్నావా లేదా ఒకటి చూడగానే వదిన గారు చూడగానే బావగారు కొని చూడగానే భర్త గారు ఒకరి చోట కానీ తల్లిగారు వాస్తవానికి అందరూ స్త్రీ పురుషులే అందరు మానవులే కానీ రోజువారీ జీవితంలో ఏం చేశావు పరిమితికి లోబడ్డావు కానీ ప్రతి చోటను ఎట్లా ఆలోచించాలట ఆ ముసుగు తీసేయారు నేనెవరిని అన్న ప్రశ్నకు నేను ఆత్మస్వరూపుడు అనేటువంటి సమాధానాన్ని ప్రతి పరిమితి దగ్గర సమాధానం చెప్పాలి ప్రతి ముసుగు దగ్గర సమాధానం చెప్పాలి ప్రతి ఆచరణలో కూడా నేను వాసిష్ఠ సాంప్రదాయానికి సంబంధించిన వాడు అనే నిరూపణ ఉండాలి అప్పుడేమయ్యా వ్యాపక ధర్మం చెందావు ఎప్పటికప్పుడు వ్యాపక ధర్మం చెందావు అరే ఇది అందరు మనుషులకి సమానం కదా అందరూ ఆత్మస్వరూపులు కదా అందరూ ఈశ్వర స్వరూపులు కదా అందరూ జ్ఞానస్వరూపులు కదా అందరూ సాక్షి స్వరూపులు కదా అన్నారు ప్రకాశస్వరూపులు కదా నువ్వు కూడా అదే నువ్వేం కాదు కాబట్టి నీ లక్షణాలేమిటి నేను సాక్షి స్వరూపుణ్ణి నేను జ్ఞానస్వరూపుణ్ణి నేను ఆనంద స్వరూపుణ్ణి నేను ప్రకాశస్వరూపుణ్ణి నేను వ్యాపక ధర్మం కలిగిన నేను అనంతుడను నేను ఎవరిని అనంతుడను అనంతుడంటే ఆది కూడా లేనివాడు ఆది లేనివాడికే అంతం లేకుండా పోదు ఆది ఉంటే అంతం ఉంటుంది అవునా కాదు మరి అనంతుడనప్పుడు ఏమయ్యావు ఆద్యంతములు లేవునాడు అంటే ఇప్పుడు వ్యాపకమా పరిమితమా వ్యాపకమేనా మరి రోజు జీవితంలో ఈ లక్షణాలతో మనం వ్యవహరిస్తున్నామా తలుస్తున్నామా అసలు అన్నం వండుతున్నామండి రోజు రోజు మీరు ఇంటి దగ్గర అన్నం వడతారా లేదు ఏమనుకుంటూ ఉంటారండి ారండి అదిగోట్ కాబట్టిదే ఆచారం వామాచారం బాగా గుర్తుపెట్టుకోండి ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫర్డ్ ఈ రిజెక్టెడ్ ఐ మీన్స్ ఇంగ్లీష్లో ఒక సూత్రం ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫర్డ్ ఈస్ట్ బి రిజెక్టెడ్ అంటే అర్థమేమిటా ప్రసాద బుద్ధితో ఇవ్వబడనిది ఏదైనా దూషితమే దాన్ని మారిస్తే ప్రసాద బుద్ధితో ఇవ్వబడినది ఏదైనా దూషితమే అంటే స్వీకరించబడరాదు ఏ పరిస్థితిలో నిన్ను భగవంతుడుగా భావించి ఇవ్వబడినటువంటిది ఏదైనా సరే అది ప్రసాదం ఎక్కడో శివుణో ఈశ్వరుణో రామ రాముణో కృష్ణుడో దేవాలయంలో ఉన్నవాడిని స్మరించి ఇవ్వమని చెప్పటల్లా నీకు కళ్ళెదురుకుండా ఉన్నాడే వాడు ఈశ్వరుడు ఈశ్వరుడు కర్పించాననే భావనతో ఇవ్వబడింది ఏదైనా ప్రసాదమే అర్థమైనా మీ ఆయనకు అన్నం పెట్టడం లేడుతున్నావు మీ ఆవిడ కోసం సంపాదించటం లే కోసం ఈశ్వరుడు కోసం ఆదాయాన్ని చదిచేస్తా ఆదాన ప్రధానములు దీనేమన్నారు ఆదానము ప్రధానము ఇచ్చుట పుచ్చుకొనుట అంతేగా రోజు జీవితంలో మనం చేసేది ఏమిటండి ఏం చేసినా ఇచ్చుకోవడం పుచ్చుకోవడమే ఈ రెండు కూడా ఆదాన ప్రధానములు దేనితో సంబంధించి ఉండాలట సాంప్రదాయ పద్ధతిగా ఉండాలట సాంప్రదాయం ఏం చేసింది నిన్న ఈశ్వరుని చేసింది సాంప్రదాయం నిన్నే స్థానంలో నిలబెట్టింది నువ్వు ఈశ్వరుడవు నువ్వు జ్ఞానస్వరూపుడవు నువ్వు సాక్షి స్వరూపుడు నువ్వు ఆత్మస్వరూపుడు నువ్వు ఆనంద స్వరూపుడు నువ్వు ప్రకాశస్వరూపుడు నువ్వు జ్ఞానస్వరూపుడు ఈ లక్షణాలతో నేను నిలబెట్టి అర్థమైందా ఇదే మన రోజువారీ జీవితంలో అమలు పరిచేటప్పుడు కూడా నిజ జీవితంలో ఈ లక్షణాలతో మనం చేసేమే అనుకోండి ఏమైందప్పుడు అప్పుడు నొప్పించవలసిన అవసరం అసలు అసలు నొప్పించవలసిన అగత్యమే రాదుగా అప్పుడు వామాచారానికి అవకాశమే లేదు అర్థమైందండి అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ఆఫర్డ్ ఆఫర్డ్ అంటే అర్థం ఏంటి భగవంతుడు నీ ఇంటికి వచ్చి నాకు ప్రసాదం పెట్టాను అడిగాడా అడగలే నువ్వే గౌరవంతో సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించి నాయన నీకు ఇది అర్పించడం ద్వారా నేను ఉద్ధరించబడుతున్నాను అంటే కానీ ఆయన తీసుకోడు అవునా కదా అంతేనా గుడికి వెళ్ళి తీసుకోవాయి నన్ను రోజు మనం అన్నం పెట్టినట్టుగా ప్లేట్ విసిరేసాం అనుకోండి ఈశ్వరుడు అలా స్వీకరిస్తాడా స్వీకరించాడు మరి ఇక్కడ మాత్రం ఈయన ఎక్కడ దోషం లేదు ఉల్టా రివర్స్ వైస్ వర్సా కూడా ఉందండి అంటే కేవలం భర్తలు ఉత్తములు భార్యలు తక్కువ నేను చెప్పటల్లా భర్తలకు కూడా ఇదే రకమైన లక్షణాలు వీళ్ళకి ఇంకా ఎక్కువ కొమ్ములు పుడుతూనే కొమ్ములతో పుట్టిన వాళ్ళు భర్తలే అర్థమైందండి కాబట్టి ఆయా పరిమితులని ఎవరికి వాళ్ళు మీ అందరికీ ఒక గోప్యమైన నియమని చెప్తున్నా కశ్యప ప్రజాపతి మొట్టమేట ప్రజాపతి అంటే సృష్టికి ఆది అయినటువంటి ప్రజాపతి కశ్యప ప్రజాపతి కశ్యప ప్రజాపతికి దితి అతిథి ఇద్దరు భార్యలు అర్థమైందండి కృతయ్య కాలంలో భార్యాభర్తల మధ్య ఒక నియమం ఉంది గృహస్థాశ్రమ సౌఖ్యాన్ని ఎప్పుడు అనుభవించాలి దాన్ని కూడా ప్రసాద బుద్ధితోనే అనుభవించాలి ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాం విషయ సౌఖ్యం కంటే అధ్వానంగా అనుభవిస్తున్నాం ఏం చెప్పాడుందాక ఏదైనా సరే ఆదానము ప్రధానము అందుకే గర్భాధానము అనేది ఒక భారతదేశంలోనే ఉందండి ఇంకెక్కడా లేదు సనాతన ధర్మమైనటువంటి దాంట్లో మన సంస్కారాలలో షోడశ సంస్కారాలలో గర్భాధానం అనేది ఒకటి ఆదానము ఇవ్వవడుట అర్థమైనాండి ప్రదానము కూడా సంతాన ప్రదాత అర్థమైందండి ఈ రకంగా పెట్టబడినటువంటి దాంట్లో ఇద్దరు ఈశ్వరుడే అక్కడ భార్యాభర్త ఇద్దరు ఈశ్వరుడే ఈ సౌఖ్యాన్ని ఎప్పుడు అనుభవించాలయ్యా ఓ నియమం ఉండాలి అవుతా ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టారు భర్తకు ఒక నియమం ఉంది అడుగరాదు భర్తకు ఒక నియమం ఉందండి ఏమిటది అడుగరాదు అడిగితే వాడు ఈశ్వరత్వం పోయింది అర్థమైందండి అడిగితే ఈశ్వరత్వం పోయింది వాడి ఈశ్వరత్వానికి భంగం వాటిల్లకుండా ఈవిడు ప్రవర్తించాలట అర్థమైందండి భార్య గారు ఎలా ప్రవర్తించాలట వాడి ఈశ్వరత్వానికి భంగం వాటి ఈవిడు ప్రవర్తించాలట అలా ప్రవర్తించారా దితి అదితి ఎవరు ప్రవర్తించారు ఇద్దరిలో దితి పుత్రులు అదితి పుత్రులు అదితి పుత్రులు ఎవరు ఆదిత్యులు అదితి పుత్రులు ఎవరు ఆదిత్యులు దితి పుత్రులు ఎవరు దైత్యులు అర్థమైందండి పురాణం చదివితే మనకు తెలిసేది ఇదే అంటే మనలో కూడా వీళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు ఎవరు అక్కడ ఉన్నారని కాదు మనలోనే చెప్తున్నారు మనకు తెలియకుండానే మనం విషయ సుఖానికి దితి వలె ఆశ్రయించాం ఏమైంది అప్పుడు చెప్పాడు కశ్యప ప్రజాపతి ఓయ్ ఇది అధర్మం అన్నాడు కుదరదండి ఓ అనుభవించైదా ఆవిడ అనుభవించడం కాదు ఏమైంది అనంత సృష్టికి రాక్షసులు అద్భవించారు అర్థమైందండి నీకే కాదు అధర్మాచరణ అవైదిక ఆచరణ అవామాచార ఆచరణ వల్ల సాంప్రదాయక పద్ధతి వల్ల సమాజం కూడా పీడించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధ స్పర్శ గంధాలనే ఐదు విషయాలని జ్ఞానేంద్రియాలని ద్వారా అనుభవించేటప్పుడు ఆయా పరిమితులు నీకు వర్తించేటప్పుడు ఆ పరిమితులను తోసి పరిమితులను వ్యాపక ధర్మంతో ఆలోచించాలి నీ మీశ్వరుడవై ఆలోచించాలి నిర్ణయం ఈశ్వర స్థానంలో ఉండి స్వీకరించాలి కేవలం నామరూపాత్మకమైన సుబ్బారావు అప్పారావుగా చూడకూడదు వెంకటలక్ష్మి సుభలక్ష్మిగా చూడవు ఎప్పటికప్పుడు సదా ఆత్మ యొక్క లక్షణాలని స్మరణ చేస్తూ ఉంటే ఏమవుతావు అదే అయిపోతావు స్మరణ అంటే ఏంటి స్మరణ అంటే ఏంటండి స్మరణ అంటే ఏంటి కలౌ స్మరణాన్ముక్తి దానికి సూత్రం ఏంటండి కలౌ అంటే అర్థం ఏమిటి ఆ స్మరిస్తే ముక్తుడు వినండి బాబు ఏమిటి స్మరించడం అంటే ఇంతకు అసలు ముక్తి అంటే ఏమిటి స్మరణ అంటే ఏమిటి అసలు స్మరణ అంటే ఏమిటి స్మరణ అంటే ఏమిటి విస్మరణ స్మరణ రెండు పదాలు ఉన్నాయి ఏమిటది విస్మరణ స్మరణ అంటే మన జీవితం మొత్తం మీద కొన్నిటిని పట్టుకోవాలి కొన్నిటి వదిలేయాలి అవునా కదా అన్నిటినీ పట్టుకోవడం వదులుతున్నా ఏమంటావు అప్పుడు జీవితంలో పట్టు విడుపు ఉండాలిరా ఏది ప్రధానమో అని పట్టుకోవాలి ఏది అప్రధానమో వదిలేయాలి గురువు నీకు మామిడి బండిచ్చారు ప్రసాదంగా అంటే ఏం చేయమని నీకు గురువు గారు మామిడి పండి ఇచ్చారండి ప్రసాదం తినమని ఏం చేస్తావు గురువు గారు ఇచ్చారని టెంకతో సహా మింగేస్తావా భాగత్యాగ నిర్ణయం అన్నారు దీన్ని ఏమన్నారు దీన్ని భాగత్యాగ నిర్ణయం ఏది ప్రధానము ఏది అప్రధానము ప్రధానాన్ని స్వీకరించావు అప్రధానాన్ని ఉద్దేశం అంతేనా కదా అట్లాగే అప్రధానమైనటువంటి వాటిని విస్మరించాలి ప్రధానమైన వాటిని స్మరించాలి స్మరణ విస్మరణ అర్థమైందండి దీనికి సంబంధించింది ఇంకా రెండు పదాలు ఉన్నాయి స్మృతి విస్మృతి స్మృతి విస్మృతి ఏది స్మరిస్తే అది స్మృతి అవుతుంది ఏది స్మరిస్తే అదే స్మృతి అవుతుంది అర్థమైందా స్మరణ నుంచే స్మృతి విస్మరణ నుంచి విస్మృతయి విస్మరణ నుంచి విస్మృత ఎవరైనా ఏదైనా ఉపమానం చెప్పండి తొందా మీరు చిన్నప్పటి నుంచి తల తూకున్నారా లేదా దూకున్నారా చిక్కు ఎక్కడ పడేసారు పడేయలేదా పడేయలేదా ఎక్కడ పడేసారు ఎక్కడ పడేసావు నాకు కావాలి ఇప్పుడు అదంతా ఎక్కడ పడేసావు నాకు కావాలంటే ఇప్పుడు అదంతా ఏమన్నావు అయ్యా ఎక్కడ పడేసానో కూడా మరిచిపోయాం ఇప్పుడు తేవాలంటే ఎక్కడ పడేసానో కూడా ఎందుకని విస్మరణ విస్మృతి వదిలేసాం వేస్ట్ వేస్ట్ అది వదిలేసాం నేను ఉపయోగం నిష్క్రియం అది పడేసాం ఇది విస్మృతి పద్ధతి స్మృతి మీ తాతగారు నీకు ఒక డైమండ్ ఇచ్చారు ఇప్పుడు ఎక్కడ ఉంది మీ తాతగారు నీకు ఒక వజ్రం ఇచ్చారు ఆ వజ్రం ఎక్కడ ఉంది చెత్తవా చెప్పవా ఎలా చెప్పా ఎలా చెప్పా స్మరణ ఆ చెప్పడానికి కారణం ఏమిటి స్మరణ మీ ఇంట్లో అనేక వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులన్నింటిలో అది కలిసిపోకుండా దాన్ని జాగ్రత్తగా భద్రంగా మార్పడిపోకుండా పొరపాటు పడిపోకుండా స్పష్టంగా చూడండి ఎన్ని లక్షణాలు లేదా అన్ని పెట్టావు దానికి పెట్టి దాని ఏం చేసావు కళ స్మరణాన్ముక్తి కళలో కూడా మర్చిపోవట్లేదు కాదు దానికి విపరీతార్థం ఉంది కలలో కూడా మర్చిపోకుండా అర్థమైందండి మరి ఇప్పుడు ఏమైనప్పుడు నా డైమండో నా డైమండో అని కలలో కూడా దాన్ని గుర్తుపెట్టుకునే నిద్రలో లేపడుగు గుర్తొస్తారు కదా ఇది స్మరణ అంటే అవస్థాత్రయమును అధిగమించేటట్లుగా చేయబడేది స్మరణ ఈ ఉమ్మానం ఎందుకు చెప్పానంటే అవస్థాత్రయంలో మర్చిపోకూడదు మెలకువైనా కల అయినా నిద్ర సరే దాన్ని మరుపుకు రానివ్వడు విస్మృతి కలగనివ్వకూడదు విస్మరణ చేయకూడదు అట్లా చేస్తే స్మరణ ఈ లక్షణాలు ఎట్లా చేయాలంటే ఇప్పుడు మనం అవస్థాత్రయంలో మనకి విస్మృతి కలుగుతుంది ఎలా మర్చిపోయావు నీ చిక్కు ఎక్కడ పారేసావు ఎలా మర్చిపోయావు ఎలా మర్చిపోయావు అవస్థాత్రయంలో మర్చిపోయావు పుట్టిన దగ్గరని పోయే వరకు మనం అనుభవిస్తున్నది ఏంటి అవస్థాత్రయం ఈ అవస్థాత్రయంలో విస్మృతి కలుగుతుంది గాఢ నిద్రా అవస్థలోకి వెళ్ళామ లేదా వెళ్ళగానే ఏమైంది అంతా పోయింది ఈ ముందు నుంచి తెచ్చుకున్నదంతా ఆ పోయింది ఎక్కడికి పోయింది తెలుసా మీకు నిద్ర పేరు ఒక పేరుంది విస్మృతి అది నిద్ర కాదు దాని పేరు ఏంటండి విస్మృతి మరపు ఈ నిద్రకు ఒక పేరుందండి తెలుగులో అసలు నిద్ర అనేది సంస్కృత శబ్దం తెలుగు శబ్దం కాదు అర్థమైందండి విస్మృతి విస్మృతి అంటే మరపు ఈ మెలకువ కలలో అంతా మూట కట్టావే ఈ కట్టిన మూట అంతా ఏమైంది అక్కడ మరపులోకి పోయి విస్మృతిలోకి పోయినాయి స్మరించే అవకాశం లేదు అర్థమైందండి కానీ నీ ఆత్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్నావే ఏమిటా లక్షణాలు ఒకసారి చెప్పండి చూద్దాం నేను ఆత్మస్వరూపుణ్ణి నేను జ్ఞానస్వరూపుణ్ణి నేను ఆనంద స్వరూపుణ్ణి నేను ప్రకాశ స్వరూపుణ్ణి నేను సాక్షి స్వరూపుణ్ణి ఇంకా నేను సత్స్వరూపుణ్ణి నేనెవరిని సత్స్వరూపుణ్ణి ఇంకా నేను నిత్యుడను నేను శుద్ధుడను నేను బద్ధుడను అనచ అనవాడు లైన్ లో రాసవాడు బుద్ధుడను బద్ధుడను కాదు బుద్ధుడను నిత్యోహం శుద్ధోహం శివహం పది లక్షణాలండి ఇంట్ ఏమంటారు దశ లక్షణాలు అంటారు ఆత్మకి పది లక్షణాలు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ చేతి వేళ మీద గుర్తుపెట్టుకోండి సులభంగా మొదటిది ఏంటి నేను ఆత్మస్వరూపుడు రెండు నేను జ్ఞానస్వరూపుడు వేళకు కూడా దాంట్లో ఒక సంజ్ఞారూపకమైన చిహ్న ఉందండి మీకు ఓర్పు అది కూడా చెప్తా ఇదేంటిది నేను ఆత్మస్వరూపుడు ఈ రెండోది ఏంటి చూపుడు వేలు నేను జ్ఞానస్వరూపండి తర్వాత ఏంటండి నేను ఆనంద స్వరూపండి ఇదేంటండి నేను ఆనంద స్వరూపండి తర్వాతే నేను ప్రకాశస్వరూపం నేనెవరిని సాక్షి స్వరూపం ఈ ఐదిట్లా గుర్తుపెట్టుకోండి అర్థమైందా మొదటి ఏంటి నేను ఆత్మస్వరూపుడు రెండు నేను జ్ఞానస్వరూపం మూడు నేను ఆనంద స్వరూపం నాలుగు నేను ప్రకాశస్వరూపండి నేను సాక్షిసు ఇంకా ఆరోది మళ్ళీ యజ్ఞించిటు రివర్స్ ఇదేమిటి చెప్పా ఇప్పుడే నేను సత్స్వరూపండి నేను ఎవరునండి సత్స్వరూపండి నేను నిత్యుడను నేను నిత్యుడను తర్వాత నేను శుద్ధుడను తర్వాత ఎవరు నేను బుద్ధుడను తర్వాత నేను శివుడను నిత్యోహం బుద్ధోహం ఈ ము అంటారం ఈ ముద్రేమంటారు మీరు లోపలికెళ్ళి ఇప్పుడు పూజ చేసేదిలా పెట్టే పూజ చేస్తారు అవునా కదా ఏంటిది థంసం కాదు లింగముద్ర అర్థమైందండి ఈ లింగముద్రకి నిన్ను తీసుకురావాలంటే ఈ పది లక్షణాలు చెప్తారు అర్థమైందండి ఇలా పెట్టినా ఐదు ఐదు పది అవునా కదా పద్మముద్రలో కూడా పది లక్షణాలు ఉన్నాయి అలాగే లింగముద్రలో కూడా పది లక్షణాలున్నాయి ఈ పది లక్షణాలని నిరంతరాయంగా స్మరించాలి నిరంతరాయంగా అంటే అంతరాయము లేకుండా అంతరాయం లే అంతరాయం దేనివల్ల కలుగుతుంది అసలు ఇందాక చెప్పుకున్న పరిమితుల వల్ల మెలకువాక అలా నిద్ర వీటి వల్ల అంతరాయాలు ఏర్పడుతున్నాయి ఇవి వచ్చినప్పుడల్లా ఏం చేయాలట తోసేవాడు తోసేసి ఈ పది లక్షణాలని స్మరించు స్మరిస్తే ఏమయ్యావుతా పదకొండవ లక్షణం నేను అనంతుడు నువ్వు శివుడవే కాకుండా అనంతుడమయ్యే అవకాశమే లేదు పదకొండవ లక్షణం ఏమిటి నేను అనంతుడా అర్థమైనా అండి ఈ ఏకాదశ లక్షణాలు నిన్న భీష్మ ఏకాదశి అండి అవునా కదా మనకి తిథులు పెట్టారా లేదా ఎన్ని ఉన్నాయండి పదిహేను ఇంతేనా కాదు పదిహేనవది పూర్ణమైనటువంటి తిథి పౌర్ణమి కానీ అమావాస్య కానీ అట్లాగే మనం కూడా ఆ తిథులు కూడా మనకు మన కోసం చంద్రుడి యొక్క లక్షణాలను పెట్టి పెట్టారు అవన్నీ మనసుకుంటాయి చంద్రుడు అంటే ఎవరు మనసే కదా ఆ మనసుకున్న లక్షణాలు చంద్రుడికి ఉన్న లక్షణాలను పెట్టే అవి పెట్టారు ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాము పదకొండు లక్షణాల దాకా వచ్చాము పదకొండవ లక్షణం ఏంటి నేను అనంతుడను పన్నెండో లక్షణం ఏంటి నేను సర్వసాక్షిని పన్నెండో లక్షణం ఏంటి నేను సర్వసాక్షిని అంటే ఎస్టి పోయాడు ఇక శివోహన జగన్ ఎవడు పోయాడు ఎస్టి పోయాడు ఎవడొచ్చాడు ఇప్పుడు ్రహ్మం వచ్చాడు ఆ బ్రహ్మ కొన్ని లక్షణాలు ఏమిటి ఇప్పుడు మొదటిది నేను అనంతుడను తర్వాత ఎవరు నేను సర్వసాక్షిని తర్వాత ఎవరు నేను సర్వకర్తను నేనెవర్ను సర్వకర్తను నేనెవరిని సర్వహర్తను తర్వాత ఎవరు సర్వహర్త తర్వాత ఎవరు సర్వజ్ఞుడను ఈ ఐదు బ్రహ్మ లక్షణాలు ఏమిటది నేను అనంతుడను నేను సర్వసాక్షిని నేను సర్వకర్తను సర్వ హర్తను కర్త హర్త కర్తహర్త చిట్ట లక్షణం ఏమిటి నేను సర్వజ్ఞుడను ఈ ఐదు బ్రహ్మము లక్షణాలు అవి పది ఇవైదు కలిపితే పూర్ణం కలిపితే ఏమిటి పూర్ణం ఇది పూర్ణబోధ అంటే ఈ పదిహేను లక్షణాలు వచ్చేటట్లుగా ఏ గురు అయితే శిష్యుడిని తయారు చేస్తాడు వాడు గురు నిజగురు అలా ఎవరు తయారైతే వాడు నిజ శిష్యుడు అర్థమైందండి మీరందరూ పీఠాధికారులైనా కాదా అన్న వాళ్ళలో ఎక్కువ మంది పీఠాధికారులు ఉన్నారు అందరూ అధికారులే అర్థమైందండి శిష్యుడు కూడా అధికారే గురువు కూడా అధికారే ఉండాలి శిష్యుడు కూడా అధికారై ఉండాలి కానీ ఎన్ని లక్షణాలు ఉండాలి నువ్వు గురువు అని వెతికి పట్టుకోవాలి అంటే ఆ గురువులో ఎన్ని లక్షణాలు నువ్వు ఈ పదిహేను లక్షణాలు గురువులో దీపించాలి దీపించడం అంటే ఆయన చూస్తే చాలట ఈ పదిహేను లక్షణాలు స్ఫురించాలట ఆయన చూస్తేనే ఆహాయన సాకార బ్రహ్మమునెవరండి సశరీరంగా ఉన్న బ్రహ్మనిష్యుడు గురువు గారికి రెండు లక్షణాలు ఉండాలి ఏమి ఉండాలి అది ఏమంటే ఇక్కడ శ్రోత్రియం అన్నావా స్మృతి అన్నావా స్మరణ ద్వారా వచ్చేది ఏమిటి ఇందాకే చెప్పా స్మరణ ద్వారా స్మృతి స్మరణ ద్వారా స్మృతి విస్మరణ ద్వారా విస్మృతి స్మృతి శృతిని అనుసరించి ఉండాలి ఎప్పుడు కూడా శిష్టాచారం ఏమిటి స్మృతి శృతిని అనుసరించి ఉండాలి అదిట శిష్టాచారం ఇందాక చెప్పుకున్నాం శిష్టాచారం అంటే ఏమిటో ఆ శిష్టాచారం అంటే అర్థం ఏంటి ఈ స్మృతి ఎప్పుడు కూడా శృతిని అనుసరించి ఉండాలి అప్పుడు అది శిష్టాచారం కాబట్టి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు ఈ పదిహేను లక్షణాలు ఎవరిలో అయితే మీకు కనబడతాయో ఆచరణాత్మకంగా అతనిలో ఏ లక్షణాన్ని స్వీకరించండి ఈ పదిహేను లక్షణాలు కనబడతాయి అతని ఎవరు ఈ పదిహేను లక్షణాలని అతని దగ్గర నుంచి అనుసరించి పుచ్చుకునేవాడు ఏమండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు అనుసరించి పుచ్చుకోవాలి అంతేగాని ఆయన పాఠం చెప్పాడండి నేను విన్నానంటే లాభంలా అర్థమైందా అనుసరించాలి తల్లి తండ్రిని అనుసరించి ఎట్లా అయితే జీవితం నేర్చుకున్నావు అట్లాగే ఈ పదిహేను లక్షణాలు ఉన్నటువంటి గురువుని అనుసరించి పొందాలి అర్థమైందండి కాబట్టి గురువుగారి శిష్యుడికి ప్రదానం. ప్రధానం చేస్తున్నాడే లేదా ఏమిటది జ్ఞానం జ్ఞానప్రదాత అంటున్నావా లేదా గురువుగారు ఎవరు జ్ఞానప్రదాత పిల్ల పిల్లవాడు ఏదో పుచ్చుకుంటారు ఏమిటది లగ్గాలు కుదిరిచినాక ఏం పెడతారండి ప్రధానమా ప్రధానమా ప్రధానమా ప్రధానమా ఒత్తులేదానికి అది నేను చెప్పేది అదేమిటంటే ఒత్తులేదానికి ప్రధానం అమ్మ ఈయన ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందవచ్చు అని మేము నిర్ణయించాం నాయన ఈవిడ ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందవచ్చు అని మేము నిర్ణయించాం అని ఇరుపక్షాలు కలిసి ఆ ఇద్దరికి చెప్పడం ఇది ప్రధానం అర్థమేందండి ప్రధాన ఉంగరం వాళ్ళ దానికి గుర్తు పెట్టాలి అవుతా ఏమున్నా లేకుండా అది మాత్రం ఉండాల్సిందేనండి బాగుంది అసలు జ్ఞానం ఏడో పోయి చివరికి ఉంగరం మిగిలింది అర్థమైనా అందా కాదు మీకు ఏ ఉంగరాలు అన్నిటికంటే ఏది ప్రధానం అదే ఎంత అన్యాయం అండి కాబట్టి సాంప్రదాయం ఎప్పుడు ఎలా పెట్టారు జ్ఞాన పెట్టారు ఎందుకు బంగారం పెట్టారండి ఆ స్థానం ఎక్కడెక్కడ అయితే జ్ఞాన అక్కడక్కడ బంగారం ఉంటుందండి దాని అర్థం ఏంటి ఎందుకు ఎలా ఎందుకు పెట్టారు అట్లా బంగారం జ్ఞానానికి గుర్తు ఎందుకు గుర్తు అది హిరణ్య గర్భనికి సూచిక బంగారం పేరేంటండి సంస్కృతంలో హిరణ్యం ఆ హిరణ్య గర్భస్థితికి సూచిక బంగారం నీవెవరైనా గుర్తు చేయాలంటే ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఆ హిరణ్య గర్భుడివి ఈ సుబ్బారావు కాదు నీకు ఎప్పుడేం గుర్తొస్తాను అండి సుబ్బారావు గుర్తొస్తాను నీకేం గుర్తురావాలి హిరణ్య గర్భుడి గుర్తురావాలి ఆడవాళ్ళకి టాప్ టు వాడమని బంగారం అయినా ఎందుకు గుర్తు రావాలని పెట్టామని ఆవిడ ఈశ్వరి జగదీశ్వరి జగన్మాత ఆ లక్షణాలు గుర్తురావాలనే ఉద్దేశంతో పెట్టారు అంతేగాని టాప్ టు బాటమ్ ఇవి ఒక యాభై కేజీలు బంగారం దిగేసుకుంటుందని కాదు అబే ఇవన్నీ భౌతికం నేను సుభారాం నేను శుభలక్ష్మి దానివల్ల ఏం ప్రయోజనం లేదండి కాబట్టి కలౌ స్మరణాన్ముక్తి అంటే అర్థం ఏమిటంటే ఈ పదిహేను లక్షణాలని ఎవరైతే స్మరిస్తారో నిరంతరాయంగా స్మరిస్తారో అవస్థాత్రయాన్ని అధిగమించేటట్లుగా స్మరిస్తారో వాడు ముక్తుడవుతాడు జ్ఞానప్రధానుడు అవుతాడు బ్రహ్మనిష్యుడు అవుతాడు తద్వారా ముక్తిని అధివేషిస్తాడు ఆ ముక్తి పదం అదేంటంటేది ముక్తి పదము ముక్తి పదము ఈ పదిహేను లక్షణాలని నేర్చుకోవడం ముక్తి పదం వచ్చేస్తే ముక్తి పదం పరమ పద శోభన చిన్నప్పుడు ఆడారా లేదా వైకుంఠపాడి చివరిది పరమపదం అర్థమైందండి ఇది ఒకటి నుంచి ఆ చివరి దా ఉంది పరమ పదం ఇది పరమ పదం మార్గం చివరిది ఏంటి పరమ అటువంటి పరమ మనం అందరం పొందాలని అటువంటి ఈశ్వరాశీస్సులను పొందాలని సద్గురు కృపని మనం అందరం సాధించాలని మీ అందరి సమక్షంలో వేడుకుంటూ అందరికీ నమస్కారం